మహాపరిశుద్ర రూపగలని దేవతండే నీకే స్థుతులు స్తోత్రాలు ప్రభావ ఇదిగో తండ్రి ఈ మధ్యాహ్నం కాల సమయంలో ఇదిగో తండ్రి నేను ప్రార్థించి కురిపిచ్చినందుకై నీకే స్థుతులు స్తోత్రాలు ప్రభా అవును తండ్రి ఈ దినాన్ని ఎంతో మంది చూడలేకపోతున్నాను ఇదిగో తండ్రి అలాగే తండ్రి ఈ ప్రార్థన ప్రతి ఒక్కరు సజీవంగా ఉంచి నేను ప్రార్థించి కురిపినిచ్చినందుక నీకే స్థుతులు స్తోత్రాలు ప్రభావి ఇదిగో తండ్రి ఎసయ మధ్యాహ్నం కాల సమయంలో ఇదిగో తండ్రి ఈ మీరే తోడండి ప్రభా ఆది నుండి అంత వరకు నెట్టిని అలాగే ప్ర ఎటువంటి ఆటంకాలు రావడానికి వీల్లేదు ప్రభావ అలాగే తండ్రి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ ఇదిగో తండ్రి ఉత్తిచడానికి వీళ్ళేది ప్రభావ ఇదిగో తండ్రి వాక్యం ఎత్తపడాలి ప్రభావ అది ఫలించే హృదయాన్ని వాళ్ళకి దయచేయండి కృపణ వాళ్ళకి దయచేయండి మీరే సాయం దయచేయండి వాక్యం ద్వారా మీరు మాట్లాడాలి ప్రభావా అంతేకాదు ప్రభావ ఇదిగో తండ్రి పాట ద్వారా వాక్యాల ద్వారా మీరు ఆమెను మైపరచుకోమని నజరుడి అని ఏ స్వీకరిస్తున్నాం అడిగి పెట్టుకుంటున్నాం ప్రీతండి ఆమె థ్యాంక్ యూ బ్రదర్ గాలి సముద్రకు అలలకు లేను కట్టబాడే నెట్టబాడే ఉండినప్పుడు ఆదరించేది నీ వాక్యము లేవనీ హస్తము ఆదరించేది నీ వాక్యము లేవనెత్త హస్తము అలెలు యాని నుయా అలెలు యాని నుయా గాలి సముద్రకు అలలకు నేను కట్టుబడి నెట్టబడి ఉండినప్పుడు అదరి చెది నీ వాచము లేవనెత్త నీ హస్తము అలెను అలెలు యా శ్రమలల లెన్నికు తోడుంటిని మొరపెట్టగా నా మరైంటిని శ్రమల లెన్నికు తోడుంటిని మొరపెట్టగా నా మరయింటిని ఆదుకుంటిని నన్ను ఆదుకుంటిని నీ క్రిపలో నన్ను పోషించివి ఆదుకుంటవి నన్ను ఆదుకుంటేవి నీ క్రిపలో నన్ను పోషించివి హలు యాను యా అలు హలినుయా రాజులలో నిన్ను వేడుకున్నగా ఆఫ్లో నిన్ను ఆసనించగా రాజులలో నిన్ను వేడుకున్నగా ఆఫ్లో నిన్ను నిర్సించగా చూపిచ్చి నీ మహిమది కొనియాడు ప్రభుయేసు అలెలు యాహలి అలెలు యాహలి నీ తట రమ్మని పిలిచి తినిగా ఉన్నాటిని నిన్ను నేను ఆత్మలో నీవే నరం ఎరగె తిని అనలు యా అనెలు యాను యా గాలి సముద్రకు అలలకు నేను కట్టబడ నెట్టబడ ఉండినప్పుడు ఆదరించిది నీ వాచము లేవనెది నీ హతము ఆదరించేది నీ వాచము లేవనెది నీ హతము అనను యాను యా యుగములలో సజీ ఉడవు సరిపోల్చ గల నాని సామర్థ్యమును కోని దగి కొనియాడదగినది ని దివ్యతేజం నా ధ్యానం నా ప్రాణం నివేయ్యా నా ధ్యానం నా ప్రాణం నివేశయ్యా ప్రేమతో ప్రాణమును అర్పించిన శ్రమల సంకల్లైనా శత్రువును కరుణించువాడవు నీవే ప్రేమతో ప్రాణమును అర్పించినావు శ్రమల సంకల్లైన శత్రువును కరుణించువాడవు నీవి సూర్యులు నీయదుట వీరులు కారెన్నడు జగతిని జయించిన జయశీలుడా సూర్యులు నీ ఎదుట వీరులు కారెన్నడు జగతిని జయించిన జయశీలుడా సరువయుగములలో సజీవుడవు సరిపోచగలనా సామర్థ్యమును కొని ఆడదగినది నీ దివ్య తేజం నా నాద్యానం నా ప్రాణం నివేసయ్యా నా ప్రాణం నివేసయ్యా స్థుతులతో దుర్గమును స్థాపించు వాడవు శృంగధ్వనులతో సైన్యమును నడిపించు వాడవు నీవే స్థుతులతో దుర్గమును స్థాపించు వాడవు శృంగధ్వనులతో సైన్యము నడిపించువాడవు నీవే నియందు ధైర్యమును నే పొందు కొనేదను మరణము గెలిచిన బహుదీరుడా నియందు ధైర్యమును నే పొందు మరణము గెలచిన బహుదీరుడా సరువ యుగములలో సజీవుడవు సరిపోల్చగల నామర్థ్యమును కొనియాడదగినదిని దివ్య తేజం నా ధ్యానం నా ప్రాణం నీవేసయ్యా నా ధ్యానం నా ప్రాణం నీవేసయ్యా కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు బహుతరములకు క్షోభాతిశయముగా చేసి వినన్ను కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు బహుతరములకు క్షోభాతిశయముగా చేసి వినన్ను నెమ్మది కలిగించనీ బాహుబలముతో శత్రువు నచిన బహు సూరుడా నెమ్మది కలిగించని బాహుబలముతో శత్రువు నచ్చిన బహుసురుడా సరువాయుగములలో సజీ ఉడవు సరిపోల్చగల నామర్థ్యమును కొని ఆడదగి నది దివ్య తేజం నాధ్యానం నా ప్రాణం నివేశయ్యా నాధ్యానం నా ప్రాణం నివేశయ్యా ప్రార్థన చేద్దాం ప్రార్థన చేసి దేవుని వాక్యం జానిద్దాం సరే ప్రార్థిస్తాం ప్రార్థన చేసి మనం ముందుకు వెళ్దాం పరుశుద్రవకత ఏవా మీకు వదనాలనైనా కృపగల తండ్రి మీకు స్తోత్రాలేసయ్యా ఆయన కల్వరిసిల్లో మా పాపం శాపం రోగంలోని వ్యసనంలను భరించినైనా మాకు బదులుగా మీరు మరణించి మమ్మల్ని రక్షించుకున్నారు అది నా మేము జ్ఞాపకం తీసుకుంటున్నాం తండ్రి మీరు తిరిమ మమ్మల్ని సకల ప్రజల నుంచి ప్రభా తెగల నుంచి మమ్మల్ని మీరు కొనుక్కున్నారు ప్రపంచం నుంచి మీ సొత్తుగా మార్చుకున్నారు మా పాపలు క్షమించి మీ బిడ్డలుగా స్వీకరించినారు పరిశుద్ధాత్మ అభిషేకం అనుగ్రహించారు విమోచన దినాం వరకు మమ్మల్ని ముద్రించుకున్నారు అవును ప్రభా ఈ ముద్ర ముగింపు కాలంలో ఉంటుండగా ప్రతి ఒక్కరిని సంపన్నగా ముద్రించుకోమని ప్రార్థిస్తున్నాం ఈ ముద్రలు ఉన్నవారు తప్పించుకోలేరు ప్రభావ ఈ ముద్రలు ఉన్నవారు పోగొట్టుకోలేరు ఈ ముద్రలు ఉన్నవారే కాపాడబడతారు కాబట్టినైనా ప్రతి శ్రమం తప్పించుకొని ముందుపోయే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ చేయండి మేమే కాదు ప్రభా అనేకులు దీంట్లో నుంచి రావాలా అనేకులు ఈ ముద్రలోకి రావాలా అటువంటి ముద్ర మాకందరికి కనుగరించి నడిపించమని ప్రార్థిస్తున్నాం ఈ శ్రమల కాలంలో మీరు కాచి కాపాడుతున్నారు మీ వాగ్దానాన్ని మీరు నెరవేర్చినారు మా జీవితాలలో మీకెంతో వదనాలు అదే రీతిగా బ్రదర్స్ని సిస్టర్స్ని అందరినీ ఆశ్రించండి ఆ ముద్రలోకి వచ్చేలాగా సేర్పడండి ప్రభా పరిశుదాత్మ లేనివాడు నా కాదని మీరు అన్నారు కాబట్టి మేమందరం మీ పరిశుదాత్మ అభిషేకంలో ఉండాలా తండ్రి అటువంటి భాగ్యాన్ని మాకందరికి అనుగరించమని ప్రార్థిస్తున్నాం కృపగల దేవ గొప్ప తండ్రి మీకే స్తోత్రాల నేనా మహోన్నతడుగు దేవ మీకే వదనాలు వేసయా మహిమా స్వరూపి మీకు వందనాలనైనా సర్వణ తెలుగు తండ్రి మీకు ఎకృతంగా తెలిప్రభవా ఈ మధ్యాహ్న కాలం మా తను మాట్లాడి మా జీవితాలు సరిచేయండి ప్రతి ఒక్కరిని పేరుపైన దీవించని ఆశరించండి ప్రభావ వీటిని మేము ధ్యానించాలా భద్రపరచుకోవాలి ఇంకొక అవకాశం ఉందో లేదో మా తెలియదు ప్రభావ అది ఎప్పుడు వస్తే కూడా తెలియదు ప్రభావ ఒకవేళ ఉంటే కానీ ఈ దినమే బైబిల్ అంతా అదే జ్ఞాపకం చేస్తుంది రేపటి గురించి చింతించకూడన్నారు ప్రభావ అవును మేము చింతించాం ఈ దినం గురించి మేము ప్రయాసపడతాం ఇవి నేర్చుకోవాలి క్షణం వీటిని మేము జాగ్రత్తగా భద్రపరచుకోవాలా మా హృదయలో దుష్టుడు దంబిలిస్తాడు అదే మోసం కాబట్టి మేము అట్లా మోసపోకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాం వేరే బోధలు తీసుకొచ్చి మోసగించడానికి ప్రయత్నిస్తుండగా మేము వాటిని ఆశయించుకోవాలా తృరీకరించాలా మొదట మీరు మాట్లాడారు దాని తర్వాతనే సర్పం మాట్లాడింది కాబట్టి నేను మేము ఆ సత్యని గ్రహించి ముందు పోలాగినా బ్రదర్స్ అంతా ఆశ్రయించి మహిమంతమని వారందంతట్లో మీరే ఆధిపతం వహించమని ఏ సుక్రీస్తునామన్నా ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్ నేను పోయిన వారము ప్రకటన గ్రంథం ఏడవ అధ్యాయని మనము ఆరంభించుకున్నాం అయితే ఆ ఏడవ అధ్యాయ ఆరంభంలో ఒక విషయాన్ని హెచ్చరించిన మీకు ఏంటంటే సెప్టెంబర్ తొమ్మిదవ తారీఖు రెండు సంవత్సరంలో ద సీలింగ్ ఈ ముద్ర ముద్ర ముగింపుకి సంబంధించిన వాక్యాన్ని నేను నేను బహుశా ఇది రాధిక సిస్టర్ వాళ్ళ ఇంట్లో రికార్డింగ్ చేసినట్టున్నాం ఎందుకంటే ఆ సౌండ్స్ అట్లనే అనిపించాయి నాకు రాధిక సిస్టర్ రెండవ కోడలు కూడా ఉంది అందులో కాబట్టి రెండవ కోడలు కూడా ఉందంటే ఖచ్చితంగా అది వాళ్ళ ఇంట్లోనే రికార్డ్ అయ్యాలా వాళ్ళ ఇంట్లో రికార్డ్ అయింది కాబట్టి అయితే నాకు సాధారణంగా నేను ఏం చేస్తానంటే రికార్డింగ్ అయినాక నేను కూడా వింటా అది అది ఎందుకంటే ఎడిటింగ్ చేసినప్పుడు వినే వాళ్ళకి మంచి క్లారిటీ ఉండాలా ఎటువంటి డిస్టర్బెన్సెస్ ఉండద్దు నాయిస్ ఉండదు అని ఫిల్టర్స్ చేసి ఆ శబ్దాలన్నీ తొలగిస్తే వాళ్ళ ఇంట్లో ఒక ఫ్యాన్ ఉంటుంది అది వింత శబ్దం చేస్తూ ఉంటుంది ఆ ఫ్యాన్ ఆ ఫ్యాన్ రికార్డ్ అయినది దాంట్లో అయితే ఈరోజు ఉదయం నేను తెల్లవాళ్ళే వేసి ప్రార్థనలకు ఛాన్స్ చెప్పు ఎఫ్ఎస్ఓ రాష్ట్ర పత్రిక ఈ రోజు ఆరంభించిన నేను నేను జనరల్గా బైబుల్ ఒక అధ్యాయం కంటిన్యూ చేసుకుంటూ పోతాను అది అయిపోయినాక ఇంకొక అధ్యాయం అట్లా సైకిల్ లాగా పోతూ ఉంటున్నట్టు సంవత్సరాలు సంవత్సరాలు సో ఈ రోజే నేను ఉదయం ఎఫ్ఎస్ఓ రాష్ట్ర పత్రిక ఆరంభించిన మొదటి అధ్యాయం ధ్యానిస్తా అయితే నాకు అక్కడ ఒక ఆశ్చర్యం ఏంటంటే అక్కడ ఒక వాక్యం దొరికింది సీలింగ్కి సంబంధించింది అని నేను మీకు చూపిస్తే రోజు కాబట్టి ఇవి ఆశ్చర్యంగా ఏదో యాక్సిడెంటల్గా కలుగుతున్నాయి కావు ఆయన ఆత్మ ఘోషిస్తుందన్నట్టు ఈరోజు ఉదయం నేను స్టార్ట్ చేసేందుకు కూడా ఎఫ్ఎస్ఆ రాష్ట్ర పత్రిక నా పర్సనల్ బైబిల్ స్టడీ అంటాను దాని నేను ప్రతిరోజు అక్కడ కూడా సీలింగ్ గురించి మాట్లాడంండు ఈరోజు ఉదయం ఇప్పుడు మనం సీలింగ్ గురించి మాట్లాడుతున్నాం దాని తర్వాత నాకు పోయిన వారం నేను మీకు అందరికీ చెప్పిన ఇది మీరు వినండి ఎందుకంటే సెప్టెంబర్ నైన్ టూ లో రికార్డింగ్ అయింది ఇది సెప్టెంబర్ ఎండింగ్కి ఈ వైరస్ బయటకు వచ్చింది వుహాన్ సిటీలో సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు వుహాన్ సిటీ మొత్తం ప్రెసిపేట్ అయిపోయింది చాలా పెద్ద సిటీ అది అక్కడి నుంచి ప్రపంచానికి అంతా విస్తరించింది జనవరి ఫిబ్రవరి కల్లా మన దేశానికి వచ్చేసింది ఫిబ్రవరికి మన దేశానికి వచ్చింది మార్చికి హైదరాబాద్కి వచ్చింది సో నేను అవి చూపించిన అక్కడ ఈ సీలింగ్ లేకపోతే బహు భయంకరమైన శ్రమలాగుండా పోల్సి వస్తుంది మనుషులే కాబట్టి నేను అనేది ఏంటంటే ఆ ఎండింగ్ అది ఈరోజు విందాం విందాం అనుకున్నాను ఇంకా పొద్దున్న నుంచి ఫోన్ కాల్స్ వస్తా సరే దిలీప్ బ్రదర్ కూడా చాలాసేపు మాట్లాడిండు దాని తర్వాత నేను కూడా రవి బ్రదర్ తర్వాత మాట్లాడాలనుకున్నాను మాట్లాడేసినాను అట్లా కొన్ని అయిపోయినాయి పనులు ఎందుకంటే వల్ల దాని తర్వాత మిస్ అయిపోతాయి అనేసి తర్వాత ఇంకా వెంకన్న చాలాసేపు ట్రై చేస్తుండే మాట్లాడికి నాకేమో ఇది నేను మీకు చెప్పినా కానీ నేనే వినలేదు అనేసి ఇది ఎట్లా వినాలనేసి స్టార్ట్ చేసిన అన్ని పనులు ముగించేసిన అందరినీ పంపించేసినా గత ఒక్కడిని కూర్చొని హెడ్ఫోన్స్ పెట్టుకొని వింటున్న వాక్యం మొత్తం వినేసిన వాక్యం అరౌండ్ ఫిఫ్టీ ఫోర్ మినిట్స్ ఏముందా వాక్యము కొంచెం స్పీడ్ ఇంక్రీజ్ చేస్తే థింక్ త్రీ ఎక్స్ ఫోర్ ప్లేలో విన్నా స్పీడ్ అయిపోద్దని వినుకుంటా ఎక్కడెక్కడ వాక్యాలైన అవన్నీ వాక్యలు రాసేసుకొని ఈసారి ఏం చేసినా ఫిల్టర్ చేసిన అప్పుడు అప్లోడ్ చేసినప్పుడు నాయిస్ ఉండే ఆ ఫ్యాన్ నాయిస్ అవన్నీ ఆ ఫ్యాన్ నాయిస్ మొత్తం చేసి మొత్తం క్లీన్ చేసేసిన క్లీన్ చేసేసి మళ్ళా తిరిగి ఆ పాత దాన్ని డెలీట్ చేసి అప్లోడ్ చేసిన అప్పుడు చూసిన తొంభై ఒక్క మందే దాన్ని విన్నరండి చూడండి సెప్టెంబర్ టూ థౌసండ్ నైన్టీన్లో సెకండ్ వీక్లో రికార్డింగ్ అప్లోడ్ అయితే ఈరోజు వరకు టూ థౌసండ్ నైన్టీ వన్ మంది అప్పటికే విన్నారు తొంభై ఒక్కటి నేను కూడా డిలీపే కావచ్చు పర్సెంట్ సో అంటే నేను అనేది ఏంటంటే పోయిన వారంటీ వారంటీ తేడా లేదు అన్నట్టు పోయిన వారానికి ఇవ్వాలంటే అనౌన్స్మెంట్ చేసినాక కూడా వినలేదంటే చూడండి మన జీవిత విధానాలు ఎట్లుంటాయని దీన్ని సాధారణంగా మనం ఎవరిని కించపరచము దూషించము కానీ జీవితము ఎట్లా ఉంది అంటే యథావిధి మనకి ఇన్నోవా జలప్రగ్నికి సంబంధించి మనం మనం చూసినాం మతైసవార్త ఇరవై నాలుగో దినంలో తినచ్చు త్రాగొచ్చు పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు పెళ్ళిళ్ళిళ్ళిళ్ళిళ్ళు అంటే అర్థం ఏంటంటే యథావిధి పోతా ఉంది కాలం యథావిధి జీవితంలోనే చిక్కబడ్డరు మనుషులు అయితే నేను అక్కడ ఉదయం అవ్వ వాక్యం వింటున్నాను ఓన్ రికార్డింగ్ వింటుంటే షట్డౌన్ గురించి ఎన్నిసార్లు రిపీట్ చేశాను అక్కడ మొత్తం లోకం షట్డౌన్ అయింది కదా అంటే ఆత్మ ఏదో రూపంగా మనకి ఇవన్నీ బయలుపరుస్తూనే ఉన్నాడు అన్నట్టు దేవుడు అందుకు మనకి పరశుద్ధాత్మ అభిషేకం చాలా ముఖ్యమైంది క్రైస్తవ జీవితంలో ఇది బహు బలహీనత హోలీ స్పిరిట్ అభిషేకం అనాయింటింగ్ లేకుండా అట్లా యథా రొటీన్గా వెళ్ళిపోతుంది క్రైస్తవ జీవితం అనేది నాకు అప్పుడు మరోసారి ఒకసారి చూడండి రెండు రాసిన పత్రిక ఎంతమంది దీన్ని గుర్తించగలరు రోగు రాసిన పత్రిక ఇంకోట ఎనిమిదవ అధ్యాయం అనుకుంటా రోగు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము అంతా క్రైస్తవ జీవితము పశుద్ధాత్మ అభిషేకం లేకుండా జీవించలేదు అనేది చూపిస్తున్నాడు రోగు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము దానికి ముందు చూద్దాం సార్గో నాలుగవ వచనం నుంచి రోగు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము నాలుగవ వచనం అయితే ఇంగ్లీష్కి తెలుగుకి తేడా ఉంది ఐదవ వచనం తెలుగులోనేమో ఐదు ఉంది ఇంగ్లీష్లో నాలుగు ఉంది ఐదవ వచనం శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు ఉంతురు ఇది చెప్పండి ఈరోజు క్రైస్తవ జీవితం అట్లా ఉందన్నట్టు శరీరానుసారులు మీద మనసు ఉంతురు ఆత్మానుసారులు ఆత్మ మీద మనసు ఉంతురు ఇది మనకి ఎందుకు అంటే శరీరానుసారమైన మనసు మరణం ఆత్మానుసారమైన మనసు జీవంలో సమాధానం కూడా కాబట్టి శరీరానుసారమైన జీవితంలో సమాధానం లేదు అని కూడా అర్థం చేసుకోవచ్చు ఈ వాక్యాన్ని తర్వాత ఏడవ వర్షంకి వచ్చినప్పటికీ ఏలనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైనది కాబట్టి ఎందుకు విరోధం తెచ్చుకుంటున్నాం అంటే ఇదే కారణం క్రైస్తవుల మీద ఎందుకు దేవుడు ఇటువంటి శాపాన్ని తీసుకొని మతపరమైన జీవితం మీద గొప్ప ఎందుకు ఎందుకు శ్రమలుగుండా పోవాల్సి ఉందంటే వాళ్ళు శరీరానుసారమైన జీవితం జీవించారు కాబట్టి వారి శరణాన్ని నశింపజేసి వారి ఆత్మని కాపాడడం కొరకు దేవుడు వారికి విరోధమైనడు చూడండి ఓ రకంగా దేవుని విరోధము ఆయన ప్రేమనే ఆయన ప్రేమనే వారి జీవితాలలో విరోధంగా మార్చింది లేకపోతే వాళ్ళందరూ నశించిపోతారు వాళ్ళందరూ నరకం పోతారు అందుకని శర్రము నశించిపోయి ఆత్మని కాపాడాలనేదే దేవుని విధానం ఎందుకు వాళ్ళు శ్రమల పాలై హతసాక్షులు అవుతారంటే కారణం అదే శరీరానుసారమైన జీవితం మరణం కాబట్టి ఖచ్చితంగా శరీరం మరణించాల్సిందే కానీ వారి ఆత్మని కాపాడడం కొరకు వారు శ్రమల గుండా బోధిస్తున్నాడు దేవుడు ముఖ్యంగా ఎన్ ఎనిమిదో చూడండి శరీర స్వభావం గల వారు దేవుణ్ణి సంతోషపరచ నేరరు నే నేను ఈ విషయం ఈరోజు ఉదయం ధ్యానిస్తుంటే నాకు అదే మీకు చూపిస్తాను కూడా నేను ఇప్పుడు ఆ వాక్యాలని ఆ రికార్డింగ్స్లో నేను ధ్యానిస్తున్నప్పుడు నాకు అర్థమైంది కరెక్టే నేను అనుకుంటే బహుశా రవి బ్రదర్ మా రికార్డింగ్స్లో ఏమైనా అంటే ఎఫ్ఎస్ రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ముప్పై వచ్చనంలో ఏమైందంటే చదవండి ఎఫ్ఎస్ రాసిన పత్రిక నాలుగవ అధ్యయమం ముప్పై వచ్చనం కాబట్టి పరిశుద్ధాత్మని ఆయన అని సంబోధిస్తుంది వాక్యం ఇది మీకు అర్థం కదిరొచ్చు పరిశుద్ధాత్మ అంటే కూడా ఒక దేవుని యొక్క దేవునితోనే పోల్చబడుతుంది కదా పరిశుధాత్మ కూడా దేవుడి అనేది మనం అర్థం చేసుకోవాలి ఆయన అంటున్నాడు ఆయన కూడా ఒక మనిషి లేక ఆయనకు కూడా ఒక ఏమంటాం దాన్ని స్పందన అనేది ఉంటుంది ఫీలింగ్స్ అనేది ఉంటాయి అంత కనుక చేస్తుంది కాబట్టి పరిశుధాత్మని దుఃఖపరచద్దు అంటున్నాడు అంటే దుఃఖం ఎవరికి వస్తుంది అంటే ప్రతి ఒక్కటి ఇప్పుడు మనిషి అయినప్పుడు దుఃఖం ఉంటుంది అంటే పరిశుధాత్మ కూడా దుఃఖం వస్తుంది అని చెప్తున్నాడు అప్పుడు నాకు అర్థమైందంటే గొప్ప జనము పరిశుదాత్మని దుఃఖపరుస్తుంది మళ్ళీ లక్ష నలభై ఏం చేయాలా సంతోషపరచాలా లేదా మన దానికి సంబంధించింది మనము ఈరోజు నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే పరిశుధాత్మను మనము సంతోషపరచాలా ఇటువంటి బోధ ఎక్కడ కనిపించదు పరిశుధాత్మని సంతోషపరిచే వాళ్ళు కేవలం లక్షా నలభై నాలుగు వేల మంది నువ్వు ఎట్లా సంతోషపరచాలా అదే కదా మన సేవ విధానం పరిశుదాత్మని నువ్వు ఎట్లా సంతోషపరచగలవు కాబట్టి ఇక్కడ దుఃఖ పరిశుదాత్మని దుఃఖపరచొద్దని హెచ్చరిస్తున్నాడు సంఘానికి కాబట్టి ఎఫ్ఎస్సి సంఘం గురించి మీరు ధ్యా మీకు అవన్నీ క్లియర్గా బయటపడతాయి ఎప్పుడన్నా ఒకసారి అవకాశం ఉంటే నేను ప్రతి సంఘానికి సంబంధించిన విషయాలను నేను మీకు సెపరేట్గా ఎప్పుడన్నా నేను మీకు ప్రకటిస్తాను ఇప్పుడు అవసరం లేదు ఇప్పుడు మనం కేవలం పఠన గ్రంథం గురించే ధ్యానిస్తా ఉన్నాం కాబట్టి అంత దీర్ఘంగా వాటిని మనం చూడం కాబట్టి పరిశుధాత్మని దుఃఖపరచొద్దు అంటే ఆపోజిట్ ఏంది పశుధాత్మని సంతోషపరచాలి మన సేవ దానికి సంబంధించింది ఎప్పుడైతే నువ్వు పరిశుధాత్మని సంతోషపరుస్తావో నీ సేవ విశేషమైన సేవ జరుగుతుంది అట్ ఆ అటువంటి పరిశుధాత్మలో నువ్వు అన్న విషయాన్ని అక్కడ హెచ్చరిస్తాను అయితే ఇంకోసారి కొంచెం కిందికి వెళ్ళి చూడండి వచనం కాబట్టి సహోదరులారా శరీరం అనుసారంగా ప్రవర్తించటకు మనము శరీరం నాకు రుణస్థలము కాము రుణస్థలంటే ఏం చెప్పండి మనం చెప్పాలరా రుణస్థలంటే అంటే అప్పు తీసుకొని ఉంటారు ఒక రకంగా రుణస్థలంటే ఎవరి దగ్గర తీసుకొని మనం ఏదైనా ఇవ్వలేకపోయిందన్ని అది అంటారు మళ్ళీ ఎవరైనా మేలు పొందుకున్నప్పుడు నీకు ఏం చేయాలి అంటే ఏం చేయాలని స్థితిలో ఉంటాం కదా నీకు రుణపడి ఉంటాము అని అంటారు అనుకుంటున్నాను అంతే లేదు సార్ రుణస్థలం అంటే అర్థం అదే కరెక్ట్ నేను తెలుగులో చూస్తున్నాను ఇంగ్లీష్ లో చూస్తున్నాను ఆప్లిగేషన్ ఉంది అంటే నీ బాధ్యత అన్నట్టు నువ్వు తీర్చుకోవాల్సిన బాధ్యత అన్న విషయాన్ని అక్కడ మాట్లాడుతుంది ఇంగ్లీష్ లో రుణస్థలం కాము కాబట్టి శరీరానుసారంగా ప్రవర్తించటకు మనం శరీరం రుణస్థలం కాము అంటే అర్థం ఏంటంటే నువ్వు శరీరానుసారంగా ప్రవర్తిస్తే నీ శరీరాన్ని నువ్వు అప్పగించాల్సి వస్తుంది అని అర్థం దాని అర్థం పన్నెండవ వచ్చినాం అట్లా మనం ఎప్పుడు అర్థం చేసుకోము నువ్వు నువ్వు శరీరానుసారంగా అను ప్రవర్తి అనుసరిస్తే ప్రవర్తిస్తే శరీరంనకు శరీరంనకు రుణస్థలం మనం శరీరానుసారంగా ప్రవర్తించకపోతే మనం శరీరానికి ఎప్పుడు రుణస్థలం కాము ఇది ఈ సీక్రెట్ నీకు అర్థం కావాలి ఇవ్వచ్చు దీని అర్థం ఏంటంటే శరీరానుసారంగా ప్రవర్తించే వాళ్ళు వాళ్ళ శరీరాన్ని అప్పగించాల్సి వస్తుంది అనేది అర్థం అందుకు గొప్ప జనం అందరూ శరీరాన్ని విడిచిపెడతారు శ్రమల కాలంలో గొర్రపల్ల రక్తంలో అప్పుడు ఉత్తుకుంటారు వాళ్ళ వస్త్రాలు అంతవరకు వాళ్ళకి తెలని వస్త్రాలు లేవు దాని తర్వాత వాళ్ళకి అనుకరించబడ్డాయి తెల్లని వస్త్రాలు మనము మన శరీరానికి రుణస్థలం కాము ఎందుకు అంటే మనం ఆత్మానుసారంగా జీవిస్తున్నాం కాబట్టి చూడండి పద్నాలుగోషం బహు ముఖ్యమైన వాక్యం దానికి ముందు శరీర శరీరానుసారంగా ప్రవర్తించినడలా చావలసిన వారే ఎందురు గొప్ప జనం ఎందుకు మరణిస్తారంటే ఈ వాక్యం అన్నట్టు వాళ్ళంతా శరీరానుసారంగా జీవిస్తున్నారు సగం సత్యం సగం రక్త మాంసములు అంటారు కొన్ని తెలుసిన పత్రికలు చూస్తాం ఒకరోజు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడలా చావవలసిన వారే ఎందురు కానీ ఆత్మ చేత శరీర క్రియలను ఇప్పుడు చెప్పండి మీ శరీరము పవర్ఫుల్ ఆత్మ పవర్ఫుల్లా చాలా మంది అంటారంటే ఇప్పుడు పావులు అంటాడు ఆత్మసిద్ధమే కానీ శరీరం సిద్ధం కాదంటాడు మళ్ళీ అదే పావులు ఇక్కడ చెప్తున్నాడు నీ ఆత్మ చేతను ఒకరి శరీరక్రియలను చంపచ్చు అంటున్నాడు చెప్పండి ఏది పవర్ఫుల్ శరీరమా ఆత్మనా ఈ సీక్రెట్ చెప్పాక మనము మన సేవలో అనేక మంది బానిసలాగా అవుతున్నారు త్రాగుడికి వ్యసనాలకి బానిసలు అవుతుంటే శరీరం ఎంత బలితం బ్రదర్ అంటే ఈ వాక్యాన్ని చూపించాలి లేదు నీ ఆత్మకి చాలా పవర్ ఉంది నీ ఆత్మ చేతాను నీ శరీరక్రియను చంపుకోవచ్చు ఉదాహరణకి యువసేపు జీవితం చేయండి ఎందుకన్నా పాపం చేయకపోయిండు పాపం వచ్చి పొంచింది కదా ఆయన ఆయన ఆవరించింది పాపం అయినా దాన్ని అసహించుకొని వచ్చేసి బయటికి మనం ఎందుకు చేయలేకపోతున్నాం మనం ఇంకా శరీరానుసారంగానే ఉన్నాం కాబట్టి జయించలేకపోతున్నాం ఒకవేళ అట్లే చివరి వరకు జీవిస్తే నీ శరీరాన్ని నువ్వు రుణాన్ని తీర్చుకోవాల్సి వస్తుంది నీ శరీర రుణాన్ని తీర్చుకోవాల్సి వస్తుంది కొంచెం కష్టమే కదా వాక్యం కానీ తప్పదు మనం నేర్చుకోక తప్పదు కష్టం కష్టిస్తేనే ఫలించగలం ఫలిస్తేనే అభివృద్ధి పొందగలం అభివృద్ధి పొందుతనే విస్తరించగలం మనం విస్తరించాలన్నది దేవుని చిత్తం ఎక్కడ అందుకే మీరు వెళ్ళిపోమని చెప్తున్నాను మీరు పోకపోతే విస్తరించరు ఫలిస్తే ఏం లాభ పద్నాలుగవ శరం అన్నిటికంటే ముఖ్యమైన నా దృష్టిలో దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపడతారో వారందరూ దేవుని కుమారుల ఎందురు కాబట్టి మీరు దేవుని కుమారులు దేవుని కుమార్తెలు ఆయన ఆత్మచేత నడిపడాలి అందుకే నీ సొంత తలంపులకు చోటు ఇవ్వద్దు తర్వాత మనకి బాల అక్కడ నుంచి చూడండి పదిహేను వచ్చినాం ఏదనగా మరలా భయపడటకు ఒకప్పుడు భయపడ్డాం ఇప్పుడు భయపడం మరలా భయపడం మరలా భయపడటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్ర ఆత్మను పొందితే చెప్పండి దాస్యం అంటే చెప్పాలి రైందే దాస్యం ఒక రకమైన బానిసత్వమే కదా అంటే నీకు స్వాతంత్రం లేదన్నట్టు నువ్వు బానిసవే అన్నట్టు కానీ దత్తపుత్ర ఆత్మ అంటే దేవుడు మనల్ని దత్తతకు తీసుకుంటూ దాస్యం నుంచి అంటే నీకు బానిసత్వం నుంచి విడుదల కల్పించింది దాని ఇంగ్లీష్లో ఏమంటాం తెలుసా ఫ్రీడమ్ అంటాం ఈరోజు ఇండియా ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ చేసుకుంటుంది ఎందుకు చీకటి కాలమైన ఆ బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి మనకి స్వాతంత్రం కల్పించింది కాబట్టి ఈ దినాన్ని సెవెంటీ ఫిఫ్త్ ఇండిపెండెన్స్ డేగా సెలబ్రేట్ చేస్తున్నారు సెవెంటీ ఇయర్స్ అయిపోయింది ఇండియాకి ఫ్రీడమ్ వచ్చి అయినా కానీ ఇంకా దాసంగానే ఉంది దేశం ఎక్కడ చూసినా దేశం ప్రకృతి సహజంగా కూడా చీకటే ఉంది ఇంకా పేదరికం ఇంకా కరువు కరువుతో మనుషులు చనిపోతారు ఈ దేశంలో ఈరోజుకి కూడా ఆ లంచగొండితనము విస్తరించిపోయింది లంచగొండితనం ఎక్కడుంటే అక్కడ అభివృద్ధి ఉండదు ఏ దేశమైనా కానీ ఎందుకంటే లంచగొండెలు అన్యా తప్పుడు మార్గం పట్టిస్తారు నీతిమంతులకు అన్యాయం చేస్తారు లంచగొండితనం కాబట్టి ఎక్కడ లంచగొండితనం ఉంటుందో అక్కడ ఆ దేశం ఎప్పుడు వర్దిలదు మా లెక్క గ్రంథంకి అదే మాట్లాడతారు మీరంతా లంచగొండెలు మీరు న్యాయాన్ని తారుమారు చేసి పడేసినారు అందుకు మీ దేశం ఇట్లా తయారైంది ఇంకా మీకు ఏ యాజ ఉండడు ఏ బలు ఉండవు ఏ ప్రవచనాలు ఉండవు మూడు నాలుగు వందల సంవత్సరాల వరకు చీకటి కాలం అంటాం బైబిల్లో మత్త శివార్తకి మలాఖీ గ్రంథానికి మధ్యలో మూడు సంవత్సరాల గ్యాప్ చీకటి కాలం అంటాం ఆ మూడు వందల మనుషులు మొత్తం మర్చిపోయారు దేవుణ్ణి ఎక్కడ ఆరాధన ఎక్కడ లేదు బలులు ఏ ప్రవక్త కనిపించాడు మలాఖీ తర్వాత దాని తర్వాత మళ్ళా యూహాను బాప్తిజం ఇచ్చే యోహాను ప్రవక్త మూడు సంవత్సరాల తర్వాత చీకటి సమ చీకటి కాలం మనుషులు సంపూర్ణంగా మర్చిపోయినారు మెసే పుడతారని మూడు వందల ఐదు సంవత్సరాలు చీకట్లో కాబట్టి ఆ చీకటి నుంచి స్వాతంత్రం ఇచ్చింది మన ప్రభు యొక్క పుట్టుక అందుకే ఆయన పుట్టుక స్వాతంత్రం ఇస్తారు ఇక్కడ ఏం చెప్తుందంటే మనకి దత్తపుత్ర ఆత్మని అంటే పరిశుద్ధాత్మ స్వాతంత్రానికి సాదృశ్యమని వాక్యం చెప్తుంది పరిశుధాత్మ లేకపోతే నీకు స్వాతంత్రం లేదు బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి స్వాతంత్రం ఇచ్చిపోయినారు కానీ ఈ వాక్యం ప్రకారంగా చూస్తే ఎంత స్వాతంత్రం పొందుకుంటే ఏం లాభం ఈ దేశానికి చీకటిలనే ఉంది ఇంకా దీనికి ఎప్పుడు రావాలా స్వాతంత్రం చెప్పండి చాలా కాలం పడుతుంది కదా స్వాతంత్రం రావాలంటే గమనిస్తాను అమెరికాకి ఫోర్త్ ఆఫ్ జులై వాళ్ళ స్వాతంత్ర దినం జూలై ఫోర్త్ పైన నెల దగ్గర జూలై ఇది ఆగస్ట్ ఇది జూలై ఫోర్త్ వాళ్ళు చాలా సంవత్సరాల క్రితమే వాళ్ళకి స్వాతంత్రం వచ్చింది సెవెంటీన్ సెవెంటీ సిక్స్ అంటే దగ్గర దగ్గర ఎన్ని సంవత్సరాలు చెప్పండి నాలుగు వందల సంవత్సరాల క్రితమే ఫ్రీడమ్ వచ్చింది వాళ్ళకి స్వాతంత్రం వచ్చింది మన నేను ఊరికేదో ఇంటర్నెట్లో వెతుకుతున్నా లాస్ట్ బ్రిట ఇంగ్లాండ్ దేశం క్రింద బానిసత్వంలో ఉన్న దేశాలలో స్వాతంత్రం వచ్చిన దేశం ఏది అని చూస్తూ ఉన్నాను నమీబియా ఆఫ్రికాల చివరి దేశం అది మొన్న మొన్న స్వాతంత్రం వచ్చిన దానికి ఆశ్చర్యం ఏంటంటే ఈ స్వాతంత్రము ఎక్కడి నుంచి వస్తుంది అంటే బానిసత్వంలో ఉన్న వారికి కల్పించడమే స్వాతంత్రం అసలైన అర్థం అది కాబట్టి మన దేశంలో స్వాతంత్రం ఎట్లా వచ్చింది మనుషుల కంటే సరే మనకు తెలుసు మహాత్మా గాంధీ కష్టపడిండు దాని తర్వాత అనేక మంది కష్టపడి దీనికి స్వాతంత్రం తీసుకొచ్చింది కానీ మహాత్మా గాంధీ ఆయన బైబుల్ చదివి నేర్చుకుండి సత్యాన్ని చాలామంది తెలియదు ఆయన బైబిల్లో ఈ విషయాన్ని నేర్చుకున్నాడు నోవా మోషే ఇస్రాయల్ ప్రజల పక్షంగా ఒకరోజు అనుకని చంపుతాడు ఐగుర్తిన్ మనుషులు బానిసలాగా ఉండడానికి దేవుడు కుట్టించలేదు అనీష్ అంటే స్వాతంత్రము రావాలా అంటే నీకు ఒక వ్యక్తి అవసరం అనేది ఆత్మీయ దశలో చూపిస్తున్నాడు ప్రకృతి సహజంగా కూడా చూపిస్తున్నాడు విశాల్పదకి ఐగుప్త నుంచి స్వాతంత్రం కల్పించిన మోషే అదే రీతిగా మన దేశంలో మహాత్మా గాంధీ స్వాతంత్రాన్ని కల్పించాడు అట్లనే రకరకాల దేశాలలో పురుగుదానికి సౌత్ ఆఫ్రికాలో నెల్సన్ మండేలా అనే వ్యక్తి దాని తర్వాత అమెరికాలో నల్ల తెల్లవాళ్ళకి నల్లవాళ్ళకి నల్లవాళ్ళని బానిసలాగా చూసినప్పుడు మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ అని ఉండేవాడు ఆయన వాళ్ళకి విడుదల కల్పించినట్టు మనం చూస్తూ ఉంటాం అట్లా రకరకాల దశలలో స్వాతంత్రం అనేది దేవుడు మనుషులకు అనుగ్రహిస్తున్నాడు అసలు స్వాతంత్రం బైబిల్ నుంచి వచ్చింది బానిసత్వం అనేది సైతాన్ నుంచి వచ్చింది కాబట్టి ఇక్కడ ఈ పద్ వచనం ఏం జ్ఞాపకం చేసిందంటే దాస్యము బానిసత్వం దాస్యపు ఆత్మను మనం పొందుకోలేదు అంటే మీరు ఏ ఆత్మను పొందుకున్నారని ఇక్కడ జ్ఞాపం చేశారు దత్తపుత్ర ఆత్మను పొంది ఆ ఆత్మ కలిగిన వారమే మనం అబ్బా తండ్రి అని మొదపెట్టుచుకున్నాం మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్షిస్తున్నాడు ఇప్పుడు చూడండి నేను ఇక్కడ మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా కలిసి సాక్ష్యం ఇస్తున్నాడు ఇప్పుడు ఎన్ని ఆత్మలు ఉన్నాయి ఇక్కడ మనిషి ఆత్మ అంటే నీ ఆత్మ దేవుని ఆత్మ కలుస్తాయి కలవాలని చెప్తుంది వాక్యం పదహార వచనం ఫుల్ ఫ్రీడమ్ దేవుని ఆత్మ మన ఆత్మ కలవాలా సాక్ష్యం యేసు ప్రభుత్వ తన మరణ కు స్థాపన అటువంటి స్వాతంత్రం మనకి ఆ పదహార వచనం చివరి భాగంలో ఉంది చాలా క్లియర్గా చెప్పబడుతుంది చూడండి పంతొమ్మిదో వచ్చనం చూడండి పంతొమ్మిది వచనం కాదు ఇరవై వచ్చినం ఒక్కటి చాలు ఏదైనాగా సృష్టి నాశనముకు లోనైన దాస్యంలో నుండి విడికింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమ స్వాతంత్రము పొందుతునను నిరీక్షణ కలిగినది కల నిరీక్షణ కలదై స్వేచ్ఛగా స్వాతంత్రం అర్థమదే కదా స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలంగా వ్యర్థపరచబడను సృష్టి ఆవత్తు ఇది వరకు ఏకగ్రీవంగా మూలుగుచు ప్రసవేదన పరుచున్నదని ఎరుగుదాము అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలంలో నొందిన మనము మనమే ప్రథమ ఫలం అని వాక్యం మనం కూడా దత్తపుత్రుస్తత్వం కొరకు అనగా మన దేహం యొక్క విమోచన కొరకు కనిపెట్టచ్చు మనలో మనము మూలుగుచున్నాము అందుకే మనం ప్రార్థన చేసేప్పుడు ఎందుకు ఏడుస్తామంటే ఎందుకు నీకు తెలియకుండా నీకు ఏడుపుస్తుందంటే ఇది దేవుని యొక్క ఆత్మ నీళ్లకు వస్తున్నప్పుడు ఇట్లాంటిది పరిస్థితి సో ప్రార్థన చేస్తే ఇప్పుడు ఎందుకో ఏడుపు రాదంటే నీలో ఇంకా ఆత్మకార్యం జరుగుతులేదు అన్నట్టు ఇది ఆత్మీయమైన సూచనలు మనం కొంచెం నేర్చుకుంటాం కాబట్టి మనము మహిమగల స్వాతంత్ర్యం పొందుకోవాలా ఇప్పుడు మనం ఆల్రెడీ పొందుకున్నాం అందుకే మనం అయిన సన్నిధిలో ఉన్నాం ఇది సంపూర్ణంగా ముగించే టైంకి ఈ మహిమగల స్వాతంత్రం కొరకు మనం చేస్తున్నాం ఇప్పుడు ఉంది మహిమగల స్వాతంత్రం కాదు ఈ లోకంలో ఈ లోకంలో ఇస్తుంది సో ఒక రకంగా ఒక దేశం నుంచి ఇంకో దేశానికి బానిసత్వం నుంచి విడుదల కల్పించింది కానీ అసలైన స్వాతంత్రము నీ పాపంలకి రావడమే అది మనం వాడుకోవాలా ప్రకటించాలి అనేకులకు జాగ్రత్తగా ప్రకటించాలి ఎందుకంటే ఇది ప్రాబ్లమ్స్ క్రియేట్ దారిదిస్తుంది సో సెట్ల మనం కాబట్టి ప్రార్థించడం అనేది ఇరవై ఆరో అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయొచ్చున్నాడు మనం ఎంతో కదా అందుకు నీకు సహాయం పరుషుదాత్మ అవసరం పశుధాత్మ లేకుండా మనం జీవించలేం ఎత్తి పరిస్థితుల్లో జీవించలేం ఆయన సహాయం మనకు అవసరం ప్రతి దశలో నువ్వు అంటున్నాడు యొక్క ఆత్మ సహాయం నాకు అనిపించింది ఆయన నన్ను నడిపించు ప్రవ్వ అన్న ప్రార్థన నీకు అవసరం నీకు ప్రార్థన చేయని రాదంటుంది వాక్యం ముప్పై ఆరో వచనంలో కాబట్టి నీకు పశుధాత్మ ఉంటే నువ్వు ఎట్లా ప్రార్థన తనే నీకు నిరతాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు విజ్ఞాపన ప్రార్థన ముఖ్యంగా ఎందుకు చేయలేమంటే అంటే ఇతరుల గురించి ఎందుకు ప్రార్థన చేయలేమంటే పరశురాత్మ లేకపోతే ఇతరుల గురించి ప్రార్థించాం అప్పుడు నువ్వు ఏం చేస్తావు నీ గురించి నీ కుటుంబం గురించి నీ స్వార్థం గురించే ప్రార్థన చేస్తావు అక్కడే తెలిసిపోతున్నట్టు నీకు పరశురాత్మ లేదని సరే ఇక్కడ మనం చూస్తున్న విధానంగా ఎఫ్ఎస్ రాష్ట్ర పత్రికలో మనం ఒక విషయాన్ని ఇప్పుడు చూసి కొంచెం ముందుకు వెళ్ళిపోతాము బుద్ధకు సంబంధించిన బోధలు ఈ పాయింట్స్ మనకు అర్థమవుతాయి సునాయాసంగా బోధ కూడా మనకి తీట కదా మొత్తం చూడండి ఎఫ్ఎస్ రాసిన పత్రిక మొదటి అధ్యాయం పదమూడవ వచనం ఎఫ్ఎస్ రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదమూడవ వచనం మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్థను విని ఇప్పుడు మనకు అర్థమవుతుంది మరోసారి సత్యవాక్యము అంటే ఏంటి అనేది రక్షణ సందేశమే రక్షణ సువార్థన అంటే ప్రతిసారి వాక్యం ప్రకటించినప్పుడు మనుషులు రక్షణ పొందుతారంటే వాళ్ళు సకని గ్రహిస్తారన్నట్టు సత్యవాక్యం ప్రకటించకపోతే రక్షణ కలగాలన్నట్టు అని కూడా అర్థం చేసుకోవాలా కాబట్టి మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునంతు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితేరి ఇది ముద్ర నా మా దేవుని దాసులను ముద్రించే వరకు ఈ లోకానికి ఏ హాని చేయకొద్దు చేయొద్దు అని నలుగురు దూతలన్నీ హెచ్చరించిన ఐదవ దూత ప్రకటన గ్రంథం ఏడవ జెల మనం చేస్తున్నాం పెనవారం అదే ఈ ముద్ర అయితే పంతొమ్మిదో మన సెప్టెంబర్ రెండు వందల పంత రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం రికార్డింగ్ చేయబడ్డ ఆ వాక్యం నేను మొత్తం విన్నాక నాకు అర్థమైంది ఏంటంటే ఈ ముద్రలో ఉంటేనే కానీ మీరు కాపాడబడరు ఎక్కడి వరకు చూడండి వాక్యం చివరి భాగంలో దేవుని మహిమకు కీర్తి కలుగుటాయి ఎందుకు ముద్ర ఆయన విశ్వాసం వచ్చిన వారికి ఈ ముద్ర ఉంటుందంట ఇది వాగ్దానం చేయబడ్డ ముద్ర ఈ ముద్ర వాగ్దానం చేయబడింది ఇది మనం ఎక్కడి నుంచి చూస్తామంటే పాత నిబంధన కాలంలో నుంచి చూస్తాం మీ ముద్రకు సంబంధించి ఉదాహరణకి నిర్గమకాండంలో ఒక వాక్యాన్ని మనం చూస్తుంటాం నిర్గమకాండము పన్నెండవ అధ్యాయము పన్నెండు పదమూడు వర్షాలు ఎప్పుడైనా చూసింటారా మీరు ఒకసారి చూడండి మరోసారి నిర్గమకాండము పన్నెండవ అధ్యాయము పన్నెండవ అధ్యాయము పన్నెండవ వచనం నాకు సంబంధించిన పోతే పన్నెండవ వచనండి ఆ రాత్రి నేను ఐగుప్తు దేశ సంచరించి ఐగుప్తు దేశ మందులు మనుషులలోనే కానీ జంతువులలోనే తొలి సంతతి అంతయు హతము చేసి ఐగుప్తు దేవతలకు అందరికీ తీర్పు తీర్చెదను నేను యుహోవాను పన్నెండు పదమూడవ వయసులో మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును ఇదే మీరు అర్థం చేసుకోగల పాత నిబంధన కాలంలో గుర్రపిల్ల రక్తము గుర్తు ముద్ర సీల్ అనట్ నేను మనం సీలింగ్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఫస్ట్ టైం జరిగింది అక్కడ ఐగుప్తులు ఇస్రాయిల్ ప్రతి ఇంటి మీద ఆ గుర్తుండే రక్తపు గుర్తు అది సీల్ అనట్ కొన్ని ఎవరైనా నేను చూపించినట్టు గవర్నమెంట్ సీల్స్ కూడా రెడ్గానే ఉంటాయి కదా కోర్టు నుంచి వచ్చే సీల్స్ ఆ కాలానికి తెల్లని బట్ట కట్టి నారబట్ట ఉంటుంది ఆ నారబట్ట కట్టి రెడ్ అది లక్క లక్కని కాల్చి దాని మీద పూస్తారు పూసి గవర్నమెంట్ సీల్ వేసిపోతారు అది కూడా ముద్రనే కదా కాబట్టి దానికి ఎవరు ముట్టడానికి వీలలేదు వాడిని జైలు పాలేవాడు అంత పవర్ అన్నట్టు సీల్ అంటే కాబట్టి ఇక్కడ కూడా అంతే ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును పాత నిబంధన కాలంలో ఆ రక్తము గుర్తుగా ఉంది ఇప్పుడు చెప్పండి ఏసుప్రభు రక్తము నీ మీద గుర్తులాగా ఎట్లా ఉంది అందుకే మనం ఏసుకృష్ణాన్ని పాపసమిస్తాము ఏసుకృష్ణానే రక్షణ పొందుతున్నాము ఆ పరిశుధాత్మ అభిషేకం కూడా ఏసుక్రిస్త నామందు విశ్వాసం ఉంచట వల్ల నేను ఇందాక చూస్తున్నాం బ్రహ్మరాష్ట్ర పత్రిక ఎనిమిదవ ధ్యానంలో ఆ పరిశుధాత్మ ముద్ర ఏసుప్రభు యొక్క రక్తాన్ని జ్ఞాపకం చేస్తుంది ఆ ముద్ర నీ మీద పడినప్పుడు ఈ లోకంలో ఎటువంటి వైరస్లు వచ్చినా నిన్ను పట్టవు ఎందుకంటే తెగుళ్ళు ఆయన ఆజ్ఞ చేత దాని పనులు చేసుకునే వస్తున్నాయి లోకంలో అక్కడి నుంచి వస్తున్నాయి నరకం నుంచి వస్తున్నాయి మనుషులు ఎక్కడ తీసుకెళ్తాయి అక్కడికే తీసుకెళ్తాయి నుంచి వచ్చినాయి ఎక్కడికే పోతాయి అయితే మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును నేను ఆ రక్తమును చూచి మిమ్మను నశింప చేయక దాటిపోయేదను అక్కడేముంది నేను అంటున్నాడు కదా నేను ఆ రక్తమును చూచి మిమ్మను నశింప చేయక దాటిపోయేదను అందుకే పస్కా అంటే ఇంగ్లీష్లో పాస్ ఓవర్ అంటాం పస్కా అంటే పాస్ ఓవర్ అంటే దాటిపోవడం పస్క అంటే దాటిపోవడం అనర్థం ఇది చాలా ఆశ్చర్యం పస్కా పశువు అంటే ఏందో లేదా దాటిపోవడం కాబట్టి ఆ రక్తము చూచి మిమ్మును నశింప చేయక దాటిపోయేదను ఇప్పుడు జరుగుతుంది సీలింగ్ ముగించే దశలో మనం ఉన్నామంటే ఏంటంటే దేవుడు తన దాసులని ముద్రేసుకుంటున్నాడు వాళ్ళని దాటిపోవద్దు దేవుడు ఎప్పుడైతే ఆయన మనం నశింప చేయక దాటిపోతాడో ఐగుప్తు మీదికి ఏం జరుగుతుంది నేను ఐగుప్త దేశంతో పాడు చేయించుండగా మిమ్ము సంహరించటకు తెగులు మీ మీదికి రాదు అది వేరే మరికి పోతే తెలియదు తెగులు ఈ తెగులు మీ మీదికి రాదు చెప్పండి నేను డిక్లేర్ చేస్తున్నప్పుడు మీ మీదికి రాదు అంటే ఆయన ఆడ వింటున్న వాళ్ళు ఏం చెప్పాలంటే నేను ఈ యొక్క వాక్యాన్ని పొందుకుంటున్నా ఈ దినం దీన్ని స్వీకరిస్తున్నా అనుమానించకుండా ఎట్టి పరిస్థితుల్లో నీకు తెగులు రాదు నేను డిక్లేర్ చేసినప్పుడు నేననే కాదు నువ్వనే కాదు దేవుని ప్రజలు దేవుని ప్రతినిధులు సేవకులు ఎవరైనా కానీ మన మీద అది గొప్ప సేవకులం కానే కాదు థర్టీ ఇయర్స్ అయితే ఏముంది ఫార్టీ ఇయర్స్ అయితే ఏముంది ఎన్ని సంవత్సరాల నుంచి చేసేది కాదు విశ్వాసంతో నువ్వు డిక్లేర్ చేస్తున్నావు విశ్వాసంతో నేను స్వీకరిస్తున్నా అంతే ఎందుకంటే విశ్వాసాన్ని పుట్టించిన వాడే మన ప్రభు మన హృదయంలో ఆ తెగులు మీ మీదికి రాదు అని నేను కూడా డిక్లేర్ చేసిన ట్వంటీ మార్చిలో అది ఎవరి మీదకి రాలేదు మళ్ళీ వచ్చినా దాన్ని తర్మగలిగారిని కొట్టగలిగినాం కదా మనం ఇద్దరు జీతాలలో తర్మగొట్టగలిగినాం దాన్ని మనం అహంతోనే కాదు అది రావడానికి వీలు లేదంటే నేను రిసీవ్ చేసుకున్న ఈ వాక్యం తెగులు మీ మీదికి రాదనప్పుడు ఐ రిసీవ్ ఇట్ ప్రవ్వ నేను దీన్ని స్వీకరించిన వందనాలు ప్రవ్వ నాకు ఇచ్చినందుకు వాగ్దానం అవును మనం వాగ్దానం వారసలం ఉన్నప్పుడు ఇది నీదే కదా ఈ వాగ్దానం ఇది నీ మీదికి రాదంతే ఉదాహరణకి ఇప్పుడు రకరకాల రోగాలు ఉన్నాయి కరెక్ట్ ఇప్పుడు ఉదాహరణకి థైరాయిడ్ ప్రాబ్లం ఉంటుంది దేవుడు మనకి ఎప్పుడో చూపించండి థైరాయిడ్ ప్రాబ్లం ఎందుకు వస్తుందో సునాయాసం వైటమిన్ డి తీసుకుంటే థైరెట్ ప్రాబ్లం పోతుంది మాయమైపోతుంది పిండి పదార్థాలు చేసేస్తే మాయమైపోతుంది థైరట్ ప్రాబ్లం లేడీస్కి ఎక్కువ ఉంటాయి థైరెట్ ప్రాబ్లం దానివల్ల లావైపోతూ ఉంటారు ఎందుకంటే ఆ మందులు లావు చేస్తాయి వాళ్ళు ఎప్పుడైతే నువ్వు పిండి పదార్థాలు తీసేస్తావు నీ ఆహారంలో ఆటోమేటిగా నీ థైరెట్ ప్రాబ్లం వెళ్ళిపోతుంది దాని తర్వాత నువ్వు ఏం చేయాలి నువ్వు తినే ఆహారంలో పోషక పదార్థాలు ఉండవు కాబట్టి వైటమిన్స్ మినరల్స్ అవన్నీ తీసుకోవాలా తప్పదు అవన్నీ తీసుకోక తప్పదు ఎందుకంటే తినే ఆహారంలో లేదంతా కలుషితం అయిపోయింది దేవుడు సృష్టించిన ఆహారాన్ని మనిషి కలుషితం చేసేయండి అందుకే దేవునికి కోపం పెట్టుకుంది నా సృష్టిని మీరెందుకు తారుమారు చేస్తారు మీరెవరు ఈ లోకము దాని కాలచక్రం ప్రకారంగా పోవాలి అనుకోవండి ఆపడానికి అందుకైనా కోపం రగులుకుంది బాగా ఈ లోకం మీద కాబట్టి ఇది జ్ఞాపకార్థమైన దినము మీరు మర్చిపోవద్దన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండడు మీ మీదికి తెగులు రాకుండా మీరు దీన్ని స్వీకరించాలి ఈ స్వీకరించినప్పుడే చూడండి తర్వాత ఏముందంటే మనిషే కానీ జంతువే కాని ఇప్పుడు మీరు చెప్పండి ఇది ఆత్మీయమైన చిహ్నమా మనుషులు జంతువులు జంతువులు పాపం చేసినాయి అన్యులు మిమ్మల్ని అడుతారు ఈ ప్రశ్న నాకు తెలిసి మీ దేవుడు ఎంత కఠినడా సరే మనుషులంటే పాపం చేసినారు మన జంతువులు ఏం పాపం చేసినాయి ఎప్పుడు జవాబు ఇవ్వగలవు వాళ్ళకి పదమూడవసరం ఆ రాత్రి నేను ఐగుట్టు దేశ సంచరించి ఐగుట్టు దేశమందరి మనుషులలోనే గానీ జంతువులలోనే కాని జంతువులు పాపం చేసినాయి నువ్వు చెప్పగలవా అదే దేవుడు ఇక్కడ జంతువులని కూడా హాతం చేసినప్పుడు అదే దేవుడు నోవా జలప్రల కలంలో రెండు రెండు జంతలుగా పట్టినందుకు కాపాడాడు అప్పుడు నువ్వు కదా ఫస్ట్ ఏం చేయాలంటే డైరెక్ట్ ఆన్సర్స్ ఇవ్వకుండా నువ్వేం చేయాలంటే అవును బ్రదర్ నువ్వు కరెక్ట్ ఎంత బాగా కనుకున్నా అని వాడి మైండ్ ఓపెన్ చేయాలి ఎవడైతే దేవుని వాక్యానికి విరుద్ధంగా నీ దేకొచ్చిందో వాళ్ళ మైండ్ క్లోజ్డ్ మైండ్ అన్నట్టు వాడి మైండ్ ఓపెన్ కావాలంటే నీ దగ్గర నుంచి తాలపు చెవి నువ్వు కూడా రెచ్చగొట్టేటట్లు జవాబిస్తే ఓపెన్ కాదు వాడికి ఏం చెప్పాలంటే అరే నువ్వు కరెక్ట్ కనుకున్న బ్రదర్ ఎంత బాగా చదివిన బ్రదర్ పైరత చదివినా బ్రదర్ అడగల వాడి కొంత వచ్చిపోతే వాడు ప్రజలు ఎందుకంటే వాడు ఎక్కడో హేతువాదం పుస్తకాలు చదివి తీసుకుని వస్తారు ఇటువంటి ప్రశ్నలు నీ తెలిసిపోతుంది నువ్వు చెప్పాలా అరే అవును కరెక్టే బ్రదర్ అయితే నీకు ఒకటి తెలుసా ఆది జరిగింది బ్రదర్ జలప్రలేమని నోవా కాలంలో అప్పుడు కూడా దేవుడు జన జంతువులన్నిటినీ సంహరించండు మనుషులందరినీ జలపలాలు ప్రలంతట శిక్షించిండు కానీ మనుషులలో కొంతమందిని కాపాడి జంతువు పశువులలో కూడా ప్రతి ప్రతి జాతిలో పక్షులని ప్రాకుడు పురుగుల అన్నిటిలో ఒక్కొక్క జత జత వాటిని కాపాడి బ్రదర్ మళ్ళీ ఆ దేవుడు అక్కడ అంతగా ప్రేమ చూపించినాడు మళ్ళీ ఇది ఇక్కడ ఎందుకు చూపించలేదంటే ఒక సత్యమార్థం చేసుకోవాలా అని మనం వాని మైండ్ని లాక్ ఓపెన్ చేయాలి ఏంటంటే మీకు చూపించినా కూడా నాకు కూడా ఇది కొన్ని సంవత్సరాల నుంచి వెంటాడుతుంది నేను ఎందుకు జంతలను కూడా చంపాడు దేవుడు ఉదాహరణకి జలప్రలయం కాలంలో ఎందుకు జంతలను చంపిండ అంటే నాకు దేవుడు ఆయన డైరెక్ట్ మాట్లాడే దేవుడు మీకు తెలుసు నువ్వు అడుగుతేనే మాట్లాడతాడు లేకుంటే మాట్లాడు ప్రభు నాకు ఇది నేర్చుకోవాలని ఉంది ప్రభు అంటే ఆయన తప్పక చూపిస్తాడు ఆ టైంలో చూపించాడు ఆ టైంలో చూపించవచ్చు తెల్లవారు చూపించచ్చు రాత్రి చూపించచ్చు ఎల్లుండి చూపించచ్చు ఒక పది రోజుల తర్వాత చూపించదు లేకపోతే పది సంవత్సరాల తర్వాత చూపించచ్చు ఎందుకంటే ఆయన దృష్టిలో టైం వేరే నువ్వు యథార్థతత్వనే అడుగుతున్నావా లేక ఏదో తెలివి కానీ పొందుకోవడం కొనుక లేక నిజంగానే ఆసక్తితో అడుగుతున్నావా ఇవన్నీ ఆయన గ్రహిస్తాడు పరీక్షిస్తుంటాడు వీరికి నిజంగా ఇది కావాలన్నా దీన్ని దేని కొరకు వాడుకుంటున్నాడు వీడు నన్ను మహిమపరచడం కొరక లేక మహిమ పొందుకోవడం కొరక ఆయన అన్నీ పరిశీలిస్తుంటాడు మీకు అందుకు ఇవన్నిటిని బయలుపరుస్తూ ఉంటాడు కాబట్టి మనం ఆయన బయలుపరచే కొద్దీ ఆయనకి వందన మీ జ్ఞానం ఎంత ఘనమైంది ప్రవ్వా మీరు జ్ఞానవంతుడు ప్రభావా నేను మనం పొగడాలి నువ్వు గొప్పవి ఎట్టి పరిస్థితుల్లో నాకు అప్పుడు కొన్ని నెలల క్రితమే దేవుడు చూపించింది ఏంటంటే ఆదామ వల్లనే ప్రతిసారి ఆధికారం తీసుకెళ్ళి చూపిస్తూ ఉంటాడు ఈ ప్రశ్న నాకు అక్కడే జవాబు ఉందని నువ్వు వేసే ప్రతి ప్రశ్నకి జవాబు అక్కడే దొరుకుతుందని ఎప్పుడైతే ఆదామ వలన వారి కంటే ముందే కదా జీవరాశనం సృష్టించింది పోయిన వారం నేను చూపించిన నీళ్ళతో మాట్లాడిన ఆయన జలములు నువ్వు పక్షులను బయటికి తీసుకురంటే పక్షులు బయటకు అసలు ఇవ్వడం జలది ఇది విషయం ఆయన నోటి మాట ద్వారా జలములు పక్షులను బయటకు తీసుకొచ్చినాయి దాని రకరకాల జీవరాశులని నింపు అలా అని చెప్తే ఆగి నింపింది వాటన్నిటినీ సృష్టించినాక దేవుడు ఏమన్నా తెలుసా ఆదామాలని ఆదాం వీటన్నిటి మీద నేను నీకు అధికారం ఇచ్చినా ఇవి నీ ఆధీనంలో ఉంటాయి నువ్వు చెప్పినట్లు నువ్వు ఏం చేయమంటే అవి అంటే అప్పుడు ఆదాము వాటన్నిటికి పేర్లు పెడుతున్నాడు దేవుడు పెట్టవచ్చు కదా పేర్లు ఆదాంకి ఇచ్చండు నా సృష్టిలో నువ్వు కూడా పాత్ర తీసుకోవాలా నువ్వు కూడా సృష్టించాలా నువ్వు కూడా పేర్లు పెట్టాలా వాటికి బాధ్యత నీకు నేను నేను చేసి నీ చేతికి తయారు చేసి దూతలకు అప్పగించిన భూమిని తయారు చేసి నీకు మనిషికి అయినా ఎంత గొప్ప దేవుడు చూడండి ఆయన అన్నీ తయారు చేసి తన సృష్టికి అప్పగిస్తున్నాడు వాళ్ళు తారుమారు చేసుకున్నారు పరలోకాన్ని ఆడగలికి కింద పడ్డారు చాలామంది ఈరోజు కూడా అంతే భూమిని తారుమారు చేశారు అందుకు పడిపోతున్నారు అప్పుడు దేవుడు మాట్లాడిండు మన పాపం ఈ పశువులు పక్షులు పాపం ఏం చేసినాయి అవి కూడా ఒకదాన్ని ఒకటి కదా ఒక జీవి మీద ఒక జీవి పడి బ్రతుకుతున్నాయి కదా చంపకొని తింటున్నాయి కదా ఎందుకు ఇది మొత్తము మన మోటార్ సైకిళ్ళ గేర్స్ పడిపోయి అవుట్ ఆఫ్ గేర్ అంటాం ఈ లోకం సృష్టి మొత్తం అవుట్ ఆఫ్ గేర్ ఎందుకు అయిందంటే అప్పుడు అక్కడ మాట్లాడిన దేవుడు ఏంటంటే నేను ఆదామ్కి ప్రతి దాని మీద సృష్టి మీద అధికారం ఇచ్చిన ఈ లోకంలో ఆయన పాపం చేయడం వలన ఆ ప్రభావము ఆయన అధికారం క్రింద ఉన్న వాటి కూడా వెళ్ళిపోయింది ప్రతి జీవరాశి మీదకి వెళ్ళిపోయింది ఆ పాపం పాపం యొక్క పరిణామం ఎఫెక్ట్ అంటాం దాన్ని ఇంగ్లీష్లో పాపం యొక్క ఎఫెక్ట్ ప్రభావము ప్రతి సృష్టి మీద పడిపోయింది అందుకు అది టైంకి వర్షాలు పడవు మరీ ఎక్కువైపోతుంది వేడి ఇప్పుడు యాక్చువల్గా రిపోర్ట్ వచ్చింది 4000 థౌసండ్ పేజెస్ రిపోర్ట్ వచ్చింది వరల్డ్ క్లైమేట్ రిపోర్ట్ మీకు తెలవదు దాని గురించి నేను చదువుతున్నాను అది ఫోర్ థౌసండ్ పేజ్ రిపోర్ట్ వచ్చింది జస్ట్ ఒక వారం క్రితమే ఏంటంటే ఈ లోకం మొత్తం గందరగోళం అయిపోతుందనేసి ప్రపంచంలో డిక్లేర్ చేసి టెంపరేచర్స్ పెరిగిపోతున్నాయి అన్నీ మెల్ట్ అయిపోతున్నాయి ఐస్ అంతా మెల్ట్ అయిపోయి నీళ్ళు మళ్ళీ నిండిపోతున్నాయి భూమిని భూమి మూతపడుతుంది ఇండియాలో ప్రతి పట్టణము ప్రతి సిటీ అంట మూడు ఫీట్లు కింది దిగిపోతుందంట అంటే నీళ్ళు పెరుగుతున్నాయా ఇంకా చాలామంది రిపోర్ట్స్ అయినా అవన్నీ చూస్తే కానీ ప్రభు మనకి ప్రకృతి సజ్జంగా చూపిస్తుండే రాకడక ముందు ఎట్లా ఉంటుంది పరిస్థితి నిన్ను బట్టి భూమి శప్పింపబడింది ఆదాము నేను అధికారం ఇచ్చిన భూమిని సేద్యం చేసుకోమని నువ్వు పాపం చేసినా కాబట్టి దాని యొక్క ప్రభావం భూమిది ఉంటుంది ఇప్పుడు అందుకని ముళ్ళకు పూదలిస్తుంది కాళ్ళకు గుచ్చుకునేటట్లు అందుకు నువ్వు చెప్పులేసుకోవాలా ఎంత ప్రేమ దేవుడు నువ్వు చేసిన శాపానికి నువ్వు చేసిన పాపానికి నిన్ను శిక్షించిండు కానీ నిన్ను కాపాడుతున్నాడు చెప్పులు ఎందుకు విడిచిపెట్టాలా ముళ్ళు లేని ప్రాంతం చెప్పులు అవసరం లేదు ముళ్ళు ఉన్న ప్రాంతం చెప్పులు అవసరం నీ అవన్నీ ఆత్మీయమైన సూచనలు శారీరకమైన విధానాలు నేర్పడానికి కొరకు కాబట్టి పాపం వలన ఈ లోకం మొత్తం తారుమారింది అందుకే ఈ లోకంలో ఏది మంచిది లేదు నేను ఈ పాయింట్ ఎప్పుడు హైలైట్ చేస్తూ ఉంటా చెపితమైన లోకంలో ఏమీ మంచిది రాగలేదు ఎరుకో పట్టణం లాంటి లోకం ఇది చెపితమైంది ఇది ఆదమ వాళ్ళ పాపం వల్ల షాప్కి ఈ లోకం ఈ భూమి అందుకే అది మొలికిస్తలేదు కానీ నువ్వు చేసి భూమి మొల్పించదు కాకంటే పంటని మన ఒక రోజుపై ప్రార్థన చేసిన ఒకరు ప్రాంతంలో భూమి నువ్వు పంట పంటలు నీ మీద శాపం కొట్టివేయబడదు కాక మేము దాన్ని రీక్లెయిమ్ తీసుకుంటున్నాం ఏ శిక్స్తున్నామన్నా చూడండి అన్యుల భూములు బాగా పండిస్తున్నారే శప్పించబడ్డ భూమిని వాడు బలవంతంగా పండిస్తున్నాడు మరి రక్షింపబడ్డ భూమిని ఎందు పండించుకోలేవు సరే ఇది విశ్వాసము ప్రాక్టీస్ చేసే విశ్వాసం కదా మనది ఉత్తక ప్రాదేశాలు ఎంతకాలం అడుగుతూ ఉంటావు కాబట్టి ఈరోజు నీకు స్వాతంత్రము రావాలా అంటే నీకు పరిశుధాత్మ అభిషేకం అవసరం అది నేను పాయింట్ చెప్తున్నా నీకు స్వాతంత్రం రావాలంటే మటుకు పశుధాత్మ అవసరం అందుకు మీరు ప్రయాసపడాలి ఉపాసం ఉండాల్సింది దేని కొరకు తెలుసా పరిశుధాత్మ అభిషేకం కొరకు పరిశుద్ధాత్మ అభిషేకం ఉంటేనే సీలింగ్ అవుతుంది లేకుంటే కాదు ఆయన ఏ రీతికి అయితే రక్తపు ముద్రతో గుర్తుపెట్టుకుంటూ ఇసల్ పల్లెనందరినీ అదే రీతిగా మనలందరినీ గుర్తుపెట్టుకుంటాడు పరిశుద్ధాత్మ ముద్రతో ఆయన ఒకటిసారి బలి అర్పించబడి కాబట్టి ఆయన రక్తం నీ మీదకి ఏ రీతి వస్తుంది పశుధాత్మ ముద్ర రూపకంగా వస్తుంది అనేటిది అక్కడ హెచ్చరిస్తాడు వ్యక్తి రాష్ట్ర పత్రికలో అందుకు మనము పశుధాత్మ ముద్రలో ఉండాలా లేకపోతే మటుకు మీరు కాపాడబడాలన్న విషయాన్ని పంపిందిస్తున్నాడు వాళ్ళ పశువులు ఏం పాపం చేసినాయి మన పశువులు ఆయన ఆధీనంలో ఉన్నాయి ఆదాం ఆధీనంలో ఆదాం చేసిన తిరుగు అవిధేయతకు దాని పరిణామం పశువుల మీద పడ్డాది అందుకే ఒకదాన్ని ఒకటి దోచుకుంటున్నాయి ఒకదాన్ని కానీ ఎప్పుడైతే యశ గ్రంథాలు మనం ఒకటి కూడా ఆయన తిరిగొచ్చినాక సింహము గొర్రెపిల్ల కలిసి ఆడుకుంటాయంట సింహం గడ్డి తింటదంట ఒకప్పుడు తినేడుది అది గడ్డి ఇప్పుడు కూడా గడ్డి తింటుంది గొర్రెపిల్ల సింహం కలిసి గడ్డి తింటాయి మన ప్రభుత్వ టైంలో ఆ టైంకి మనం సిద్ధపడుతున్నాం ఇప్పుడు మొత్తము ఈ లోకం అంతా తారుమారైపోయి క్లైమేట్ అంతా తారుమారైపోయి మొత్తం ఐస్ ప్రాంతాలన్నీ మెల్ట్ అయిపోతున్నాయి వేడి విపరీతంగా అయిపోతుంది ప్రపంచం అంతటా ఈ భూములన్నీ మునిగిపోతున్నాయి నీళ్ళ కానీ ఆయన వచ్చే టైంకి మొత్తం తారుమారైపోతుంది అప్పుడు ఆయన ఇచ్చినాక తీర్పు తీరుస్తాడు నేను ఇచ్చిన సృష్టి నేను మీరు ఏం చేసిండ్రు మీకు ఓడిచ్చిన అధికారం దీన్ని తారుమా చేయడానికి ఆయన ఆయన గొప్ప గొప్ప మినిస్టర్స్ ప్రైమ్ మినిస్టర్స్ అంతా నిలబడతాడు శిక్షలు ప్రకటన గ్రంథము ఏడవ అధ్యాయంలో మనం ఒక విషయాన్ని మనం జ్ఞానిస్తున్నాము ఒకసారి చూడండి ప్రకటన గ్రంథము ఏడవ అధ్యాయము చిన్న నుంచి మనం జ్ఞానిస్తున్నాం అది బహుముఖ్యమైన అధ్యాయం ఇది ఏడవ అధ్యాయము ఎందుకంటే ఫైనల్ ఆపర్చునిటీ ఇది ఇంకొక చివరి ఆపర్చునిటీ చివరి అవకాశం అంటాం కదా చివరి అవకాశం అంటాం దీన్ని ఏడవ అధ్యాయం ప్రకటన గ్రంథము ఈ ఏడవ అధ్యాయము మొదటి వర్షం నుంచి మన సత్కృప్తంగా చెబుతాను అటు తర్వాత ఇటు తర్వాత అంటే శ్రమలు ఆరంభం కాకముందు వార్నింగ్స్ ఇచ్చేసినాక ఏ రీతిగా ఈ లోకం మీదకి శ్రమం తీసుకురాబోతున్నాను ఆ గుర్రాలు ఈ లోకం మీద ఏ రీతిగా పడబోతున్నాయి వాటి కాళ్ళ కింద ఏ రీతిగా గొప్ప జనం నలగొట్టబడబోతుండ్రు అన్న విషయాలు చూపించినాక అటు తర్వాత భూమి యొక్క నాలుగు దిక్కులలో వార్నింగ్స్ తర్వాత చెప్తున్నాడు వార్నింగ్స్ అయిపోయినాయి ఇంకా అమలు పరచబోతుండే శిక్ష ఏడవ అధ్యాయం తర్వాత శిక్ష స్టార్ట్ అవుతుంది ఈ లోకానికి కాబట్టి ఏడవ అధ్యాయము చాలా ముఖ్యమైనది ఎందుకంటే 6 7 8 ఏ రోజైనా అవకాశం ఉంటేనే మీకు ఒక సీక్రెట్ చూపిస్తాను సిక్స్ సెవెన్ ఎయిట్ అనేది బైబుల్ అంతట్లా సిక్స్ సెవెన్ ఎయిట్ ఇవన్నీ ప్రకటన గ్రంథాలు ఉన్నాయి ఆ రోజు ఒక రోజు మీకు ధీరంగా చూపిస్తా సిక్స్ సెవెన్ ఎయిట్ సైకిల్ అంటాం దాన్ని బైబిల్లో సిక్స్ దేనికి సంబంధించింది సెవెన్ దేనికి సంబంధించింది ఎయిట్ దేనికి సంబంధించింది అనేది సిక్స్ అంటే పాతది సెవెన్ సమాప్తమైంది పాతది ఎయిట్ కొత్త క్రొత్తది సిక్స్త్ది సెవెంత్కి సమాప్తం కావాలా ఎయిట్ అంటే క్రొత్త అనుభవము క్రొత్త జీవము ఆరంభం అనేది విధానం నొప్పిస్తున్నాడు అయితే సిక్స్ అంటే మనిషి సెవెన్ అంటే దేవుడు ఎయిట్ అంటే మార్పు పొందిన మనిషికి సాదృశ్యం సో దేవుడు తప్ప నిన్ను మార్చలేడు అనేది ఎయిట్ జ్ఞాపకం చేస్తుంది నువ్వు సిక్స్ నుంచి ఎయిట్కి రావాలా అంటే నీకు సెవెన్ అవసరం ఎందుకంటే విశ్రాంతి విశ్రాంతి దినానికి ప్రతిని అధిపతి మన ప్రవ్వే కాబట్టి సెవెన్ అంటే సమాప్తం సంపూర్తి విశ్రాంతి సిక్స్ అంటే శ్రమకు సాదృశ్యం మనిషి లోకం పుట్టిండు వాడికి అంత శ్రమ అంటాడు యోగు వాడు తల్లి గర్వ నుంచి బయటకు వచ్చాడు దినం మొదలుకొని వాటి అన్ని శ్రమలే కానీ ఆ శ్రమ నుంచి తప్పించిన ఆ బాణిసత్వం నుంచి స్వాతంత్ర్యం ఇచ్చిన ఏడోవాడు మన ప్రభు సమర మాట్లాడుతుంటే కూడా అమ్మ నీకు ఇంతకుముందు ఐదు మంది భర్తలు ఉండే ఇప్పుడున్నవాడు ఆరోవాడమ్మ ఆమె షాప్తి దిన డెటైల్స్ ఇంత డీటెయిల్స్ నాకు ఐదు మంది భర్తలు ఉండే ఒకరు చనిపోయింది ఒకరు ఒకటి దాంతో వదిలేసిపోయిన చనిపోయారు గెలదు మనకి ఇప్పుడున్నవాడు మీ భర్త కాదమ్మా వాడు ఆరోవాడు వాడు నీ భర్త కాదు ఇంతకుముందు నీకు భర్తలు ఉండే ఐదు మంది ఉండే ఇప్పుడున్న వాడు మటుకు నీ భర్త కాదు నీకు కావాల్సిన వాడు ఏడో వాడమ్మా ఏడోవాడే నీకు భర్తలాగుంటాడు ఏడో వాడే నీకు తండ్రి ఏడో వాడే నీకు అన్నలాగుంటాడు నేను ఆదరించి కాపాడేవాడు ఏడోవాడు ఒకడే నువ్వు ఏడుని స్వీకరిస్తేనే నువ్వు ఎనిమిదవ జీవితం స్టార్ట్ చేస్తాం అంటే నూతనమైన జీవితం మండే కదా మండే న్యూ డే ఆఫ్ ద వీక్ అంటాం ఇంగ్లీష్లో కాబట్టి నీకు కొత్త జీవం రావాలంటే నీకు ఏడవాడు అవసరం అమ్మమ్మమ్మ ఇది వాడుకోవాలి మీరు సువార్త ప్రకటించడానికి ఒక ఇటువంటి సీక్రెట్స్ ఎందుకంటే ఇట్లా చెప్పలేరు కాబట్టి పాస్టర్స్ మీరు ఈ విధానాలు నేర్చుకొని పబ్లిక్ మీటింగ్స్ అయినా మాట్లాడితే అటువంటి స్త్రీలు మారిపోతారు సరక్షన్లకు వచ్చేస్తారు అర్థమవుతుందా కఠినమైన పాపని కూడా ఆయన ప్రేమించే దేవుడు అని ఈ సీక్రెట్ మీరు చెప్పిననుకోండి వ్యవిచారణైన సమరయ స్త్రీ కరువుని స్వీకరించి జీవజలాన్ని పొందుకుంది ఆ సువార్థను ప్రకటించినప్పుడు మనుషులు రక్షణకు వస్తారు సీలింగ్లకు వస్తారు నువ్వు దాని కొరకు ప్రయాసపడాలి ఇప్పుడు ఇక మీదట మనుషులందరూ ఆ సీలింగ్లకు రావాలి విమోచన దినం ఇంకా స్టార్ట్ అయిపోతుంది దగ్గరకు వచ్చేసింది అది ఎండింగ్ వచ్చేసిన మనం విమోచన టైం మన విమోచన చాలా సిద్ధంగా త్వరగా ఉంటే సిద్ధపడండి మీ విమోచన దినం బహు సమీపంగా ఉంది అని ప్రభు ప్రచరిస్తుంది మనల్ని కాబట్టి ఆ విమోచన దినము ముందు ఏం జరుగుతున్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపం చేయబడుతుంది అటు తర్వాత మొదటి వచ్చినాం భూమి యొక్క నాలుగు దిక్కలలో నలుగురు దేవృతలు నిలిచండి భూమి మీద నేను సముద్రం మీద ఏ చెట్టు మీద గాలి వీచకుండినట్లు భూమి యొక్క నాలుగో పోయింది పాయింట్ ఇక్కడ తెలుగు బైబుల్ భూమి యొక్క నాలుగు దిక్కుల నుంచా చదువు భూమి యొక్క నాలుగు చదువుతున్నాన సాఫ్ట్వేర్లో లేదు కదా అది తెలుగు బై ప్రింట్ బైబుల్ ఉంటుంది అది చదువుతున్నామన్నా అటు తర్వాత భూమి యొక్క నాలుగు దిక్కులలో నలుగురు దేవదూతలు నిలిచి ఉంది భూమి మీద నైనను సముద్రం మీదనైనా ఏ చక్ష మీదనైను గాలి నీచకుండా భూమి యొక్క నాలుగు దిక్కుల వాయువులను పట్టుకొని ఉండగా చూచి ఈ నాలుగు వాయువులకు సంబంధించిన నేను గతంలో చూపించిన మీకు నాలుగు వాయువులు నాలుగు దూతలు వాటిని పట్టుకుంటున్నారన్న విషయాన్ని జ్ఞాపకం చేపడుతున్నాను దాని తర్వాత మరియు సజ్యుడు దేవుని ముద్ర వేరే ఒక దూత కాబట్టి ఈ దేవుని ముద్ర గురించి మనం జ్ఞానిస్తున్నాం పోయిన వారం నుంచి ఈ దేవుని ముద్రనే పశుధాత్మ అభిషేకం అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను వేరే ఒక దూత సూర్యగద దిశను పైకి వచ్చినట్టు చూసింది భూమికిని సముద్రం హాని కలుగజేయటై అధికారం పొందిన నలుగురు దూతలతో ఆయన చెప్తున్నాడు మేము మా దేవుని దాసులను వారి నొసల్ల అందు ముద్రించే వరకు భూమికి నైను సముద్రం ఏ హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాను కాబట్టి ఆ నలుగురు దూతలు హాని చేయడానికి అన్న విషయాన్ని హెచ్చరిస్తున్నాడు కానీ మా దేవుని దాసులను ముద్రించేంత హాని చేయొద్దు అంటే ముద్రించిన వాడికి హాని లేదు ఏ వైరస్ ముట్టదు ఏ తెగులు ముట్టదు ఐగుప్తులలో పది తెగుళ్ళు వచ్చినాయి ఈరోజు ఉన్నాయి ఆ పది తెగుళ్ళు ఈ లోకంలో ఈ రోజుకున్నాయి మీరు ఎప్పుడైనా చూడండి ఆ తెగుళ్ళు ఏందో ఇప్పుడున్నాయి ఆ తెగుళ్ళు అంటే ఇది ఎప్పుడు స్టార్ట్ అయిపోయింది ఈ వాక్యం తర్వాత మనకు తెలుసు సీలింగ్ ఈరోజు స్టార్ట్ అయ్యి ఈరోజు ముగించదు అది ఈరోజు స్టార్ట్ అయ్యి కొంత కాలం తర్వాత ముగిస్తుంది ఎందుకంటే ప్రతి వాక్యం అట్లానే నెరవేరుతుంటాయి ప్రవర్చనాలు కూడా అంతే ఈరోజు స్టార్ట్ అయిపోయి ఈరోజు ఎండు కాదు అది ఈరోజు స్టార్ట్ అయ్యి కంటిన్యూ అవుతుంటుంది ఒక టైంకి ఆగిపోతుంది ఒక కాలానికి ఆగిపోతుంటుంది కాబట్టి మన నొసలే అందు ముద్రించే వరకు భూమికనైనా ఉంది అక్కడ వాక్యం అయితే నాలుగవ వర్షంకి వచ్చినప్పటికీ లెక్క మట్టపు గుండు గ్యాప్ మనకి బోధ మట్టపు మరియు ముద్రిపబడ్డ వారి లెక్క చెప్పగా వింటిని ఆయన మట్టపు దించేసినప్పుడు ఇస్రాయల్ దేశం ఇస్రాయల్ ప్రజలు రెండు గుంపులుగా విభజింపబడినట్లు మనం చూస్తాం కానీ అందులో ఆ ఇమేజరీ చూస్తే మీరు ఆ చిహ్నాలు చూస్తే అక్కడ మట్టపు దించేసినప్పుడు ఆముఖ చూసిన ఒక రోజు దీర్ఘంగా చాలా గంటల రికార్డింగ్ ఉంది మట్టపు గుండు ధ్యానిస్తేనే ఈ ప్రవచనాలన్నీ అర్థమైనాయి మనకి లేకపోతే అర్థం కాకపోయాడు మనకి అందుకే ఎట్లా అప్రోచ్ కావాలో బ్రదర్ ఈ బైబిల్ చేయడం అంటే ఫస్ట్ మట్టపు గుండు చెప్తాను అందరికీ దాని తర్వాత చిన్న ప్రవక్తల వాక్యాలు ధ్యానించామని చెప్తాను మట్టపు తర్వాత చిన్న ప్రవచాల వాక్యాలు ధ్యానించినాకనే ఇంకా మీరు ధాన్యాల గ్రంథము అవన్నీ దగ్గరే గ్రంథము తర్వాత ఇవి అందిపోతూ ఉంటారు అన్నట్టు ప్రకటన గ్రంథం అవి విధానాలు దేవుడి మాట నేర్పిండు కాబట్టి మరియు ముద్రింపబడ్డ వారి లెక్క చెప్పగా వీటిని ఈ లెక్క చూడండి బాగా అర్థం చేసుకోండి మనుషులందరూ లెక్కింపబడుతున్నారు మట్టపు గుండు దానికి సంబంధించిందే మట్టపు గుండు దించేసినప్పుడు ఏమైంది అంటే మీరు ఇక్కడ భాషలో గుండు దారం అంటారు ఇక మేస్త్రీలు చెప్పే పాదం అది గుండుదారం అంటాం ఆ గుండుదారాన్ని దించేసినప్పుడు ఏమైంది అంటే ఇసలు రెండు గుంపులుగా విభజించబడ్డారు ఒకరు ఇసాకు గుంపు ఇంకొకరు యొరబాబు గుంపు అసలు యొరబాంబ గుంపు ఎందుకు వచ్చిందా ఎవరికి అర్థం కాదు అది ప్రవక్త ద్వారా భయపరచబడింది మనం అర్థం చేసుకోవాలి కదా చిహ్నాలు చూస్తే అర్థమవుతుంది జేమ్ నా నంబర్స్ చూస్తే అర్థమవుతుంది యొరబాము గుంపు ఇసాకు గుంపు ఈ రెండు గుంపులు ఇసాకు గుంపు సగం సత్యం సగం అబద్ధం గుంపు సగంలో సాదేశం త్రాగుపోతుంది కదా ఎరోబాము సంతతి వాళ్ళంతా అక్కడ ఎరోబాము కాలంలో అంతా త్రాగుడు యవనస్థలు పోకి రోజులు ఉంటారు ఆయన చుట్టూ ఎర్రబాము చుట్టూ ఎప్పుడు తాగేవాడు వీళ్ళందరూ తాగి అంటే లోకాతీతంగా జీవించే వాళ్ళు వీళ్ళు అంటే ఏషాబు సంతేషాబు గుణగణాలు కలిగిన వాళ్ళు ఈ రెండు విభజిపబడ్డాయి మట్టపు గుండె దించేస్తుంది కొలత కదా మట్టపు గుండె అనేది కొలత సంబంధించింది ఆ కొలత వేస్తే దేవుడు ఇసల్ రెండు గుంపులుగా విభజించబడినరు అది నిలబడింది గోడ మీద గోడ మీద నిలిచింది మన ప్రభు మట్టపగుండ దించేసిన గోడ ఎందుకు సూచిస్తుంది అది ఎక్కడుండదు కామెంట్రీస్ అలా గోడ ఎందుకు చూపించాలి ఆయన గోడ మీద ఎందులో గోడ లక్ష నలభై నాలుగు వేల రికార్డింగ్ స ఎన్ని సంవత్సరాలు రెండు వేల బహుశా మట్టపు ఎప్పుడు మనం చెప్పాలరా ఎప్పుడు స్టార్ట్ చేసినాం మనం YouTube లో రెండు వేల పదకొండు పన్నెండు ఉంది సార్ పదకొండు మన ఆడియో అదేనండి సార్ నేను చూసిన సార్ ఇక్కడ రెండు వేల స్టార్ట్ అయ్యింది సార్ నేను ఆశ్చర్యం ఏం తెలు సార్ రెండు వేల పదకొండు పన్నెండు పన్నెండో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల పదకొండు అన్న అప్పుడు స్టార్ట్ అయింది అది మళ్ళీ మనం ఆగస్ట్ సెప్టెంబర్ కి సిద్ధపడుతున్నాం దగ్గరికి వస్తున్నాం అంటే రెండు వేల పదకొండు సంవత్సరం పదకొండు సంవత్సరాలు అయింది కరెక్ట్ ట్వంటీ అంటే పది సంవత్సరాలు వచ్చే సంవత్సరంకి పదకొండు ఇరవై ఈ సెప్టెంబర్కి లెవెన్త్ వస్తుంది సార్ కాబట్టి మటపు దించేసినప్పుడు మన ప్రభుకి ప్రభు నిలబడ్డ ఆ గోడ తిన్నగా కట్టబడ్డ గోడ తిన్నగా కట్టబడ్డ గోడ మీద ప్రబులు నిలబడినని అక్కడ వాక్యం అది ఎందుకు చూపించాలా తిన్నగా కట్టబడ్డ గోడ అంటే మనము ప్రవక్తులు అపోస్తులు ఏ మీద కట్టబడ్డ గోడలాగా ఉన్న మన దేవుడు మనకి కాబట్టి మనమే ఆయన శరీరం మంచిగా కట్టబడ్డ శరీరము దానికి శిరస్సులాగా ప్రబులు నిలబడిన అక్కడ జ్ఞాపకం చేస్తుంది దేవుడు మనము అతనితో పాటు నిలబడ్డము మనల్ని గోడలాగా తయారు చేసుకొని వారి నుంచి దూరపరిచేయండు ఆ రెండు గుంపుల నుంచి అనే విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేసింది దేవుడు కాబట్టి సీలింగ్ ఎట్లుంటుందంటే సీలింగ్ అంటే అంటే ముద్రించుకోవడం దేనికంటే సెపరేట్ చేసుకోవడం సీలింగ్ చేయడం మీరు అది ముప్పై నాది టూ థౌసండ్ నైన్టీన్ రికార్డింగ్గా మీరు వినండి అక్కడ నేను చూపించినట్టున్న డీటెయిల్గా సీలింగ్ అనేది సీలింగ్ అంటే సెపరేషన్ అనేది ఒకసారి మీరు సెపరేట్ అయితే ఎవడు మిమ్మల్ని ముట్టలేడు మీకు విరోధి ఎవరు ఉండలేడు సీలింగ్ అంటే సెపరేట్ చేసుకోవడం అబ్రాము గొర్రెలు లోతు గొర్రెల నుంచి సెపరేట్ చేపడ్డాయి అది ఆత్మీయమైన సూచన అబ్రాము గొర్రెలు లోతు గొర్రెలు రెండు రకాల గుంపులు అవి అదే రీతిగా యాకోబు గొర్రెలు లాభాను గొర్రెలు అవి రెండు గుంపులే సీల్ సెపరేట్ చేసుకోవడం నాది నా గొర్రెలు నాయి నీ గొర్రెలు నీ ఎట్లా గుర్తుపట్టాలా నీ గొర్రెలకి మచ్చలు ఉండవు నా గొర్రెలకి మచ్చలు ఉంటాయి అదే తేడా అట్లా మాట్లాడుకున్నారు కదా యాకోబు లాభాను ఆ అలా సీలింగ్ కాన్సెప్ట్ ముద్రించుకుంటే కాన్సెప్ట్ లేదు కాబట్టి యాకోబే మాట్లాడుతుండవు మచ్చలు పిల్ల మచ్చలు నల్ల మచ్చలు ఉండే గొర్రెలు ఏ మచ్చలేని గొర్రెలు అట్లా మనము అర్థం చేసుకుందాం ఎవడి గొర్రెలు వాడి అన్నట్టు దేవుడు అట్లా ముద్రించుకున్నాడు అట్లా సెపరేట్ చేసుకుంటాడు అన్న విధాన్ని అక్కడ మనకు నేర్పిస్తా ఉండే నుంచి సీలింగ్ దానికి సంబంధించి ఆ నుంచి ఇష్ట సెపరేట్ చేసి దేవుడు అదే రీతిగా క్రైస్తవ సంఘాన్ని కూడా సెపరేట్ చేసుకుంటే ఈ లోకం నుంచి గ్రీక్ పదం ఎన్నిసార్లు అని జ్ఞాపం గ్రీక్ భాషలో చర్చ్ అంటే ఎక్లీసియా అనే పదం ఎక్లీసియా అంటే వేరు ఈ లోకం నుంచి వేరు పరిచిన వారు అన్నట్టు కాబట్టి రక్షింపబడ్డ మనం అందరము వేరు వారము అనేది చర్చ్ పని లేదు కదా చర్చ్ వేరు దాని నుంచి చెట్ల బయటికి పోగలము పోలేవు నువ్వు పోతే నీకు అదివో ఇది ఇవ్వమని భయపడతాం రాష్ట్ర పత్రిక చూడడం అధ్యాయం హెబుల్ రాష్ట్ర పత్రిక పదకొండవ అధ్యాయము ఏడవ వచ్చనం తర్వాత వద్దాం ఇక్కడికి రాష్ట్ర పత్రిక పదకొండవ అధ్యాయం విశ్వాసము బట్టి అధ్యాయం విశ్వాసం నోబారు అది వరకు చూడని సంఘటనను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశారు అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి అదే కదా నీతికి వారసులు కావాలనేది అక్కడ పాయింట్ మనం అందరము నీతికి వారసులు కావాలంటే ఈ యొక్క సీలింగ్లకు రావాలా సెపరేట్ కావాలా సీలింగ్ అంటే సెపరేషన్ అన్నట్టు నో బహు ఎరితిగా సెపరేట్ అయిండు ఈ లోకం నుంచి అక్కడుంది ఒకటే కారణం విశ్వాసం పాయింట్ అందుకే మనము విశ్వాసంలో అంచలంచలుగా ఎదగాలనేది పౌలు హెచ్చరిస్తూ నీకున్న విశ్వాసం సరిపోదు ఎప్పుడున్న విశ్వాసం సరిపోదు దాంట్లో మీరు ఇంకా అంచలంచలుగా ఎదగాల విశ్వాసంలో ఎదిగినప్పుడు ఏం జరుగుతుంది తెలుసా నువ్వు ప్రార్థన చేస్తే అనుమానించవు నేను ప్రార్థన చేసేలా ఐకదో కాదు పలాని బ్రదర్కి పలాని శిస్కి ప్రార్థన చేసిన కార్యం అవుతుందో లేదో అని అనుమానించాను అంచాలి ఎదిగిన వాళ్ళకి అట్లా బట్టి నోవాహు సారీ ఎక్కడ చూస్తాం బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను చూసి దేవునికి సంబంధించిన విషయాలు మనం మనం తీరొచ్చు దేవునికి సంబంధించిన విషయాలు ఆయన సృష్టికి సంబంధించిన విషయాలు పరలోకానికి సంబంధించిన విషయాలు పరలోకంలో కూడా ప్రజలు ఉన్నారు వేరే రకమైన ప్రజలు మనలాగా వాళ్ళు కూడా అక్కడ రకరకాల పనులు చేస్తున్నారు ఆయన ఈ సృష్టిని సృష్టించినప్పుడు నాకు ఏదైనా జ్ఞాపానికి వస్తుంది ఇన్ని గ్రహాలు ఉన్నాయి కదా మళ్ళీ ఆ గ్రహాలను ఎవరు కంట్రోల్ చేస్తున్నాడు ఆయన సృష్టిలో ఆ గ్రహాలు ఉన్నాయి ఉదాహరణకి జూపిటర్ ఉందనుకో జూపిటర్ చాలా పెద్దది భూమి కంటే పెద్దది అది అందులో ఎప్పుడు ఫుల్ గ్యాసెస్ ఉంటాయి లావా పొందుతూ ఉంటుంది అన్నది జూపిటర్లో అక్కడ ఏ మనిషి ఉండలేడు అసలు ఏ జీవాస ఉండలేదు జూపిటర్లో అంత పవ అంత పెద్దది మళ్ళా భూమి కంటే పెద్దది అది అంత పెద్ద గ్రహంలో గ్యాసులు ఫుల్లు కెమికల్స్ మండులు మంటలు ఉంటాయి అందులో ఏది పోలేదు అట్లా ఏదైబడ్డా కాలిపోతూనే ఉంటాయి జూపిటర్ దేవుడు మళ్ళీ దాన్ని ఎందుకు సృష్టించాడు ఆయన సృష్టి ఎందుకు అక్కడికే ఎండ్ అయిపోయింది జూపిటర్కి కూడా ఏదో ఉండే కదా ఆయన అదే రీతిగా తగ్గిన గ్రహాల కూడా ఏదో ప్రణాళిక ఉంటుంది కదా ఏ జీవన జీవించలేని స్థితిలోనే ఆయన మిమ్మల్ని ఎందుకు సృష్టించాడు వాటిని ఎక్కడికి ఆగిపోయింది సృష్టి ఆయన చేసేవాడేమో వాటన్నిటిలో ఆయన ఆ యొక్క దూతలకి ఏదో ఆయన ఆదిన వాటిని ఎట్లా నడిపించాలని కానీ అవన్నీ ఎందుకు అట్లా ఉండిపోయినాయి జీవాలు లేకొని అలా మనుషుల జీవాలు ఉండకపోతే ఇంకేం జీవితం అవ్వని ఆదికాండం ఏడవ అధ్యాయము హెబిల్ రాష్ట్ర పత్రిక ఏడో అధ్యాయము ప్రజ్ఞాగంధం ఏడవ అధ్యాయం ఈ ఏడు ఏడు ఏడు ఈ మూడు అధ్యాయాలలో ఈ ముద్రకు సంబంధించిన ఈ విషయాలు నేర్పారు కాబట్టి సాయంత్రం నేను మీకేం చూపిస్తానంటే ఈ లక్ష మంది ఎవరు అన్న విషయాన్ని నేను మీకు చూపిస్తాను మళ్ళీ ఇందులో మీరు ఉన్నారా లేదా అనేది మీ బాధ్యత మీరు పరిశీలించుకోవాలా ఎందుకంటే నోవా గురించి మనం ధ్యానిస్తున్నప్పుడు నోవా తన తరంలో నింద రహితుడిగా ఉన్నాడన్న విషయాన్ని నిందగా చూస్తూ మనం హెబిల్ రాష్ట్ర పత్రికలో ఆయన ఏరితిగా విశ్వాసంను బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి కాబట్టి విశ్వాసం పాయింట్ వన్ దాని తర్వాత భయభక్తులు మనకి భయం భక్తి చాలా అవసరం అనేది జ్ఞాపం చేసిండు తన ఇంటి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేశాను అయితే నేను నిన్న దిన చూస్తున్నాను అంత పెద్ద ఓడను కట్టినవాడు అది అది ఎట్లా సాధ్యం అంత ఎత్తుల కట్టాలి కదా అయితే ఆ దినంన భూమి మీద నఫీలు అనే పెద్ద మనుషులు ఉండేవాళ్ళు అన్నట్టు జీవ పెద్ద జాయింట్స్ లాగా వాళ్ళు ఇతనికి సాయం చేశారు అన్న విషయాన్ని అక్కడ జ్ఞాకం చేయబడుతుంది ఒక వాక్యాన్ని మీకు చూపిస్తే చెప్పడం ఈరోజు చూపిను ఎందుకంటే వాక్యం ఎక్కడిక వెళ్ళిపోతుంది ఆ ఓడ కేవలం నోవానే నోవ పిల్లలు కట్టిండరా లేక ఇంకా ఎవరైనా సాయం చేసిండరా ఎందుకంటే ఇక్కడ ఏముందంటే ఆయన ఒక ఓడను సిద్ధం చేసిన కానీ కట్టినట్టు లేదు కదా సిద్ధం చేసుకోవడం వేరే కట్టుకోవడం వేరే కాబట్టి ఎవరు కట్టిండాలా అనేది నేను ఎప్పుడైనా అవకాశం ఉంటే చూపిస్తారా లేదంటే మీరు కూడా వెతుక్కోవచ్చు ఎందుకంటే మీరు కూడా వెతుక్కుంటూ ఉంటేనే మీ మైండ్ కూడా అట్లా తయారవుతూ కాబట్టి ఇప్పుడు చూడండి విశ్వాసం బట్టి నోవాహం అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు కలబడి తన ఇంటి వంటి కొరకు ఒక ఊడను సిద్ధం చేశాను అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలిగి నీతికి వారసుడు కాబట్టి కేవలం విశ్వాసం ద్వారానే మనము ఆయన వారసులం కాగలం నీతికి వారసుడు అంటే ప్రవ్య నీతి కాబట్టి ఆయనకి వారసులం కావాలి అటువంటి వారసత్వంలోనికి ప్రభువాల్ని నడిపించండి ఈ ముద్ర ద్వారా ముద్రించబడ్డ వారు ఆ వారసత్వంలో ఉంటారన్న విషయాన్ని మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఆదికాండం ఏడ అధ్యాయము హెబిల్ రష్టపత్రిక ఏడా అధ్యాయము దాని తర్వాత ప్రకటన గ్రంథం ఏడవ అధ్యాయం మీరు ఓపికత అవన్నీ చూడండి సాయంత్రం నేను మీకు ఈ లక్ష నలభై నాలుగు మంది ఎవరు అనేది చూపించేస్తే ఆ ముద్రకు సంబంధించిన విషయాలు ఎందుకంటే ఈ ముద్రించినాకనే ఈ లోకానికి శ్రమ అంటే ఈ ముద్ర ఆరంభమై చాలా కాలమైంది మనం ముగింపు దశకు ఎందుకంటే ప్రవచనాలను అతనే నిర్వహిస్తుంది దేవుడు ప్రవచనము ఈరోజు ఆరంభమై కొంత కాలం వరకు పోతూ ఉంటుంది పోయి ఒక కాలం తాగిపోతుంది అదే విధానం ఉదాహరణకి యోవేల గ్రంథాలను మనం చూస్తాం అంతే గ్రంథం నా అందరి మీద ఆత్మను కుమరించగలనని ఎవరు చెప్పిండు యోవేద ప్రవచనం మరి యోవేల ప్రవచనం ఎప్పుడు ఆరంభమైందంటే పెంతకోస్త పండుగ రోజు పావ పేతుడు దాన్ని ప్రకటిస్తున్నాడు విశాల్పాలకి మీరు పెంతకోస్త మీరు పండుగ జీనికి వచ్చారు అసలైన పండుగ పరశురాత్మ అభిషేకం పొందుకోవడం అన్నం జ్ఞాపకా చేసిండు అక్కడ కాబట్టి యోవేల ప్రవచనము పెంతకోస్త పండుగ రోజు ఆరంభమైంది అది ఇప్పుడు క్లోజ్ కాబోతుంది ఆ ప్రవచనం సీలింగ్ కంప్లీట్ కాబోతుంది కాబట్టి వీటన్నిటిని ఏ రీతిగా మీరు జాయిన్ చేసుకుంటారు యోవేలు ప్రవచనాన్ని ప్రటన గంధం అధ్యాయాన్ని పోల్చుకుంటే యోవేలు కాలం నుంచి ప్రటణ ఎన్ని ఏడవ అధ్యాయానికి ఎంత కాలం విడదైంది యోవేలు దగ్గర దగ్గర ఆరు వందల అనుకోండి ఏసీకి ముందు రెండు వేల ఆరు వందల చెప్పబడ్డ ప్రవచనము ఆరు సంవత్సరాల తర్వాత ఆరంభమయ్యి రెండు వేల ఇరవై అంటే ఎన్ని వందల వేల సంవత్సరాలు మనం మనలకి మనకే అన్ని ఆయనకు చిన్నది స్వల్పమై కదా ఒక దినము వెయ్యి సంవత్సరాలతో పోల్చబడింది ఒక దినము ఒక సంవత్సరం తను పోల్చబడింది ధాన్యాల గ్రంథాలు చూస్తే ఒక దినము ఒక సంవత్సరంతో పోల్చబడింది ఏడు వారాలంటే ఏడు సంవత్సరాలు పోల్చబడింది ఆ రోజుల్లో వాక్యం ఆ రైతే ఉంటుంది అది నేను ఇప్పుడున్న ధాన్య ప్రవచాలను మీకు సంబంధించిన ప్రవచనము అప్పుడు ఇవన్నీ నేను మీకు చూపిస్తాను మరోసారి క్యాలిక్యులేషన్స్ ఇప్పుడు వద్దు సాయంత్రానికి మనము ఆ లక్ష నలభై మంది ఎవరు అందులో నేను ఉన్నానా లేనా అని పరిశీలించుకోవాలా ఏ గుంపులు అంటే ఓ గురు తిరిగి తెలుసుకునే పాట పాడతాం ఆ పాట వరకు నస్తే సాయంత్రం సిద్ధపడండి అటువంటి భాగ్యాన్ని ప్రభు మీకు అనుగ్రించాలని ప్రార్థిస్తాం పరిశుద్ర వర్గత తండ్రి మీకు వదనాలైనా ఇప్పటివరకు మీరు మా తర్వాత ఈ యొక్క ముద్రకు సంబంధించిన విషయం ఐ గుప్తుల ఆ ముద్రేసిన రక్తపు ముద్ర గొరపెల రక్తపు ముద్రని ఎవరింటి మీద ఉందో ఆ గుర్తుని మీరు చూసి దాన్ని దాటిపోయినారు అవును ప్రభు ఇప్పుడు కూడా అదే హెచ్చరిస్తున్నారు చివరిగా ప్రపంచాత్మకంగా జరుగుతుంది ముద్ర ఎవరి నుదుటి మీద ఆ ముద్రలు వాళ్ళందరూ కాపాడబడతారు శ్రమల కాలంలో తక్కిన వాళ్ళందరూ శ్రమలకి బానిసలైపోతారు బాధితులైపోతారు కానీ వారిని ఎట్లా మేము శ్రమల కాలంలో అందుకే ప్రభావ సంఘం శ్రమల కాలంలో ఉంటుంది అన్న విషయాన్ని మీరు మాకు హెచ్చరించిన కానీ లోకంలో ప్రతి చర్చ నమ్ముతుంది శ్రమలు చూడకుండా సంఘం ఎత్తబడతని అబద్ధ బోధను ఆశ్రయించినారు ప్రభా వారి పట్ల కనికరణం చూపించి వారికి సత్యాన్ని ప్రకటించలేకన మమ్మల్ని నూతనగా అభిషేకించి నడిపించమని ఈ యొక్క సాయంత్రాల సమయం అందరినీ ఆశ్రంచి సంపూర్ణత నడిపించమని ఏసు క్రీస్తు పరిషత్ అన్నా మమ్మం ప్రార్థిస్తున్నాం తండ్రి పరిశుద్ధ ప్రేమ దేవా దేవ చేయం వల తండ్రి ఏ సయానికి వందనాలు స్తుల స్తోత్రం ప్రభావ సర్వోన్నత సర్వాధికారి సర్వలకు సృష్టికర్తమైన దేవ మీకే వేలాది వందనాలు మీ పాదాలకు వందనాల ప్రభావ సమస్త మహిమా ఘనత ప్రభావం ఏదో గుళ్ళు మీకే నతండి ఏదో కాచి కాపాను ప్రభావ ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ స్వరం మేము వినిటుకు నతండ్రి మీరు మీకు వేలాది వందనాలయా అంతంటినైనా మీ యొక్క మిద్రలో ఎవరు ఉంటారనేది ప్రభావ నా తండ్రి మీరు ఇప్పటివరకు మాత్రం మాట్లాడారు ప్రభావ మేము ఏ రీతి ఉండాలో ప్రభావ మీరు మాకు చూపించినారు ప్రభావ అవంతంటినైనా నీ యొక్క అభిషేకం లేకపోతే ప్రభావ నేను మీ ఆత్మక మేము లోబడకపోతే ప్రభావ న తండ్రి నైనా మేము శరీరానికి రుణం తీర్చుకోవాల్సి వస్తుంది ప్రభావ శరీరానికి రుణం తీర్చుకోవడం అంటే మరణమే ప్రభావ కాబట్టి నా తండ్రి మా శరీరానికి సారంగా ప్రభావ మేము ఉండడానికి వీలేదు ప్రభావ మా శరీర చంపాల ప్రభావ మేము ఆత్మను బలపరచాలా మంతరంగ పురుషుని బలపరచాల ప్రభావ నేను నిన్న మా హృదయంలో పెట్టుకోవాల ప్రభా న యొక్క అభిషేకం మేము పొందుకోవాల తండ్రి నేను ఎల్లప్పుడూనైనా నేను స్థుతించాలా నీ ఎందు మేము ఆనందించాలి మిమ్మల్ని సంతోషపరచాలా నీ ఎందు భక్తులు కలిగి జీవించి ప్రభావా నా తండ్రి నీ ఎందు విశ్వాసం ఉంచి ప్రభావ ఏ ఒక కూడా ప్రభావం ఎంతో తప్పిపోకుండా నా తండ్రి ఇళ్ళ వేల ప్రభావం చాలా మొప్రమత్తతో నాయన మెలుకులుగా ఉండి నా తండ్రి ప్రభావం జాగ్రత్త తండ్రి ఎందుకంటే నాయన ఇవన్నీ ప్రభావం మీరు మాకు హెచ్చరిస్తున్నారు ప్రభావ ఎందుకంటే మేము నా తండ్రి మేము మేము అనుకుంటున్నాం ప్రభావ తండ్రి మేము మీ చిత్తంలో ఉన్నాం ప్రభావ కాబట్టి నా తండ్రి నేను మేము ఎక్కడ కూడా తప్పిపోవడానికి వీళ్ళు ప్రభావ ఎక్కడ కూడా నా తండ్రిని నిర్లక్ష్యం జీవించడానికి వీళ్ళు ప్రభావ నా తండ్రి మీ చిత్తం నెరవేర్చిన మీ యొక్క కృపన పొందుకోవాలా ప్రభావ నా తండ్రి నన్న మీ యొక్క ముద్రలకు మేము ముద్రించబడాలా ప్రభావ మీరు సహాయం దయచేయండి ప్రభావ ఆయన మీ శక్తి మమ్మల్ని నింపనైనా మమ్మల్ని ఏ బలహీనతలను తీసివేసి నన్ను ఈ అంత దినాల్లో ప్రభా విజృంభించి మేము సేవ చేసేట సహాయం దయచేయండి ప్రభావ అతంటే మీరు ఇప్పుడే విత్తనాలు విత్తుతున్నారు ప్రభావ అన్నవి ఫలించి కొమ్మలుగా మారాలా విస్తరి విజృంభించాలా విస్తరించాలా ప్రభావ ఫలాలు రావాలా ప్రభావ అతని నన్న ఫలాల ప్రభావం మేము ఆగిపోకూడదు ఎప్పుడు మేము నీళ్ళు పోస్తూనే ఉండాలా ప్రభా విత్తనాలకు ప్రభావ కాబట్టి మీరు ఏమైనా శక్తిని బలాన్ని మాకు దయచేసి నైనా ముందుని మమ్మల్ని నడిపించి ప్రతి చీకటి అంధకార శక్తిని ఎదురించే గొప్ప శక్తిని బలాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభావంగా అదే రీతిగా ప్రభావానైనా ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభావా ప్రేమలో పాల్గొన్న ప్రతి బ్రదర్స్ని సిస్టర్స్ మీ జ్ఞాపకం చేసుకుంటుంది తండ్రి గ్రూప్లో ప్రతి ఒక్కరిని జ్ఞాపకా చేసుకోండి ప్రభావా ప్రతి ఒక్కరిని నైనా మీ యొక్క నూతనంగా అభిషేకించండి ప్రభావా గొప్పగా ప్రతి ఒక్కరిని వాడుకోవడం ప్రభావా తండ్రి నేను ఈ అంత దినాల్లో ప్రతి ఒక్కరిని జాగ్రత్తగా జీవించాల ప్రభావ ఏ ఒక్కరిని తండ్రి ఆయన సహవాసం కోల్పోకూడదు ప్రభావ మీరేనైనా ప్రతి ఒక్కరిని ముందు నడిపించి ప్రతి ఒక్కరిని సేవలు నడిపించండి తండ్రి ఏ ఒక్కరినైనా ఈ ఇబ్బందుల వారందరూ నా ఇబ్బందులు దూరం చేసినైనా వారికి శాంతి సమాధానం దయచేసిన ప్రభావ నైనా కావాల్సిన సహాయం మీరు దయచేసిన మీరు ముందు నడిపించుకుని ప్రార్థిస్తున్నాం ప్రభావా తండ్రి నాయన చంద్రశేఖరాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను ప్రభావా అన్న ద్వారా మీరు మాకు ఎన్నో తండ్రి బయలుపరుస్తున్నారు తండ్రి నాయనైనా ఎప్పటికప్పుడు నా తండ్రి మా ఆత్మీయ స్థితిని మెరుగుపరుస్తున్నారు ప్రభావ నేను రూతనంగా ఏదో ఒక నేర్చుకుంటున్నా తను తండ్రి నాయనైనా రోజు రోజుకి బలపడుతున్నాను ప్రభా నేది మీ కృపయ మీకు వందనాలు తెలుసు స్థత్రములు అన్న కూడా హృదయపూర్వక వందనాలు ప్రభావ నా తండ్రి నైనా అన్నకు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభావ ఇంకా తండ్రి అనేకమైన మర్మమైన విషయాలు ప్రభావ అన్నం ప్రకటించాలా అనేకులకి తండ్రి నా తండ్రి మేము కూడా అనేకులు ప్రకటించాల ప్రభావ తండ్రి వాక్యంలోని ఫలాలు మేము చూస్తున్నాం ప్రభావా నా తను ప్రభావ కాబట్టి నన్ను నైనా అన్నన్ని ఇంకా బలపరిచి నన్ను ఇంకా గొప్ప మర్మాన్ని మేము తెలుసుకుని ముందుకు సాగ సాయం తెచ్చి నాన్న కుటుంబకులందరూ ప్రభావ మర్మం పొందుకోవాలి ఆయన కుటుంబంలో శాంతి సమాధానం దయచేయండి ప్రభావ నా తండ్రి బిడ్డలు మేము చేసుకుంటే తండ్రి వారి చుట్టూ మీకు కంచ కాపజలు దేండి ఏ దుష్టుడు ముట్టకుండా మీరే కాపాడండి ప్రభు మీరైనా అందరి వారందరినీ మీ యొక్క అక్కడ సిద్ధపరండి నాయన మీరు అక్కడికి సిద్ధపడి సిద్ధపడి అనేకలు సిద్ధపరచే కృపందా ఇచ్చేయండి ప్రభావ అతని ఇదిగోనైనా జనులు ప్రభావ నా తను ఎంతో నిర్లక్ష్యంగా జీవిస్తున్నారు ప్రభా నా తండ్రి అయినా నోవా దినాలు ఏ రీతి ఆ రీతిగా ఉన్న మనిషి కుమారు దినాలు ఉంటాయి అన్నారో అవును తండ్రి నేను ఆ రోజు జలపాలయం వస్తుందన్నా కానీ జనాలు పట్టించుకోలేదు ప్రభావ నవ్వుకున్నారు తండ్రి నవ్వుకుని ఉంటారు హేళన చేసుకుని ఉంటారు ప్రభా నా తను అంత పెద్ద ఓడ కట్టుకుంటారు నేను చేసుకుంటా తండ్రి ఈ రోజు కూడా అట్లే ఉన్నారు ప్రభావ ఉపద్రవం వచ్చి పడుతుందన్నా కానీ ఏ అయితే ఆ రీతిగా తండ్రి నైనా కఠినృదయా కఠిన పచ్చుకొని నిర్లక్ష్యంగా ప్రభావ జీవిస్తున్నారు తండ్రి నాయన వారందరికీ బుద్ధి కలగల ప్రభావ లోకంలో ఏం లేదని ఆ యొక్క భయంకరమైన మరణం గురించి వారు తెలుసుకోవాల ప్రభావ నా తర్వాత హృదయాలు కరగాల త్రీ ఆ హృదయాలు తండ్రి బదలవ్వాల ప్రభావ నా తండ్రి యొక్క రాత్రి గుండెలు పగిలిపోవాల ప్రభావ మీ మాంస గు ప్రతి ఒక్కరికి రావాల ప్రభావ నా తండ్రినైనా మీరు తండ్రి నైనా వారందరికీ స్వార్థ ప్రకటించటన్ని సాయం దండే ప్రభావ మీ యొక్క సమర్థవంతమైన వాకులు మేము ఉపయోగించిన తర్వాత వారందరినీ మార్చాల ప్రభావా తండ్రి నైనా ఈ లోకంలో ఏం లేదు మీ దగ్గర ఉందని ప్రతి ఒక్కరు తెలుసుకొని నేను మీ పాద సన్నిధిలో వాళ్ళు మోకరిలు ప్రార్థన చేసుకు తండ్రి నైనా ఈ యొక్క శ్రమల దినాల్లో ప్రభావ అందరూ అబద్ధ బోధన ఆశ్రయించిన తండ్రినైనా నా ప్రభావ ఎన్నో శ్రమలు పొందబోతున్నారు ప్రభావ నా తర వారందరూ కూడా అబద్ధ బోధన పొందల ప్రభావం తండ్రి సత్యవాకులు తెలుసుకోవాల ప్రభావ సత్యం ప్రకటించినా కానీ నా తండ్రి నా తండ్రి వాళ్ళు స్వీకరించే హృదయం అందరికీ ఉండట్లేదు ప్రభావం హృదయం ప్రతి ఒక్కరికి వచ్చినానికి సహాయం దచ్చమని నేను ఎంత దినాల్లో ప్రభావం ఎంతో జాగ్రత్తగా జీవించాలి ఎంతో మనం ఉండి జీవించాల ప్రభావ ఈ మధ్యాహ్నం కాలంలో మీరు మాకు గొప్ప దళితను బట్టి మీరు ఇచ్చిన యొక్క వాక్కును బట్టి మీకు వేలాది వంద నాలుగు స్తోత్రాలు చూస్తూ నచ్చే అనేసి క్రిస్త ప్రార్థించి పెడుతున్నాను తండ్రి స్తోత్రం ప్రభావ పరిశుద్ధి గొప్ప దేవ సర్వశక్తివంతుడానికి నీకు వందాలే సయ్య అబ్రహామి శాఖ యాకల గొప్ప దేవ కృపాశక్తి సంపూర్ణ జీవంబల తండ్రి నీకె వందాలే ఈ గడిచిన కాలమంత ప్రభావ మనలందరినీ సురక్షితంగా కాపన్నైనా మీ కృపలో భద్రపరుచుకున్నైనా మీ కృప వెమే కృపను మాకు ఎంత గన ప్రభావ కాచిచి కాపన్న దేవ పరిశుద్ధుల తండ్రి నీకే వందాలే నా తండ్రి ఇసు ప్రభావ సాయం చేత నడిపించిన తండ్రి నీకు వందల ప్రభావ ఈ యొక్క మీ వాక్యాన్ని ధ్యానించకు ప్రభావ మీకు సర్వ మీ ధన్యత నీకు వందల ప్రభావ నీకే కృతజ్ఞతలు అర్పించుకున్న సమస్త ఘనత మహిమ ప్రభావములు మహాతేజిసు మహేశ్వరం మీకు యుగంలో నీకే కలుగునుగా నా ప్రభా నా తండ్రి అనేక పర్యాలించే ప్రభావ మీరు మాకు ఎన్నో విషయాలు మాకు మాట్లాడుతున్నారైనా ఎన్నో మర్మాలు మాకు బయలుపరుస్తున్నారు తండ్రి నీకు వందాలి సయ్యా ఇక సమాప్తిలో ప్రభా ఏం జరగబోతుందో ప్రభావ ఈ దినాల్లో ఏం జరగబోతుందో ఓ ప్రభ రాబోయే దినాల్లో ఏం రాబోతుందో అన్నీ మీరు ప్రభావ మాకు చూపిస్తున్నారు నాయనా కాబట్టి ప్రభ దాన్ని బట్టి నీకు వందాలని చెల్లిస్తున్నారనైనా ఓ ప్రభావ మీకు సీలింగ్ అనే విషయం మరోసారి మీరు మాకు జ్ఞాపకం చేస్తున్నారు ప్రభా నీకు వందాలు ప్రభా పశుధాత్మ చేత పక్కకులు ముద్రించబడాల ప్రభావ ఆ ముద్ర లేకుంటే ప్రభా నైనా దుష్టుడు ప్రవ అనేక రకమైన తెగులు ముట్టుకుంటే అయిన ప్రభావ ఎగుతు దేశంలో రీతిలో ఉంది గొర్రెల రక్తం ఎవరి మీద లేదు వాళ్ళు మీద తెగులు వచ్చిన ప్రభావ కాబట్టి మీ రక్తం అంటే మీ ఆత్మని ప్రవణత అండి ఈ సమీ ఆత్మ ముద్ర లేకుంటే ప్రవ ఆ సీలింగ్ లో లేకపోతే ప్రభా ఉగ్రత పాల ఇద్దరునైనా గొప్ప జనమంతా ఆ రీతిగా పడబోతున్నగా ప్రభావ ఏ రీతిగా ప్రభావాలందరూ మీ సీలింగ్లోకి తీసుకుని రావాలా అంటే జ్ఞానాన్ని మాకు అనుగ్రించండి మీకు పశుదాత్మ నడిపించింది నడిపించబడాలా శరీరకమైన క్రియలు ప్రభావ ఆత్మతోని మేము చంపాల ప్రభావ నైనా ఈస్సు ప్రభావ లేకుంటే మేము శరీరానికి రుణస్థం కాదు ప్రభా నైనాస్త ప్రభావ ఆ శరీరాన్ని షేదించుకోవాలా ఓ ప్రవా ఆత్మలో మేము దేవుని కుమారులు అందరూ ఆత్మచత్తి నడిపంపబడతాని వాక్యం చెప్తుంది పశుధాత్మలో మేము మేము ముందుకెళ్ళిపోవాలా ప్రభావం మీ ఆత్మ ప్రార్థన చేయాల ప్రభావ ఉచరిం సౌక్యం కానీ మూలుగులతో ఆ ఆత్మే తాని మా వాక్యం చెప్తుంది మీ ఆత్మతో మేము సి ప్రభావం ఆత్మ కలిసి ప్రభావం మీరు ప్రార్థించాలా ఆత్మస్వరూపులుగా మేము తయారగాల సంపూర్ణంగానైనా రీతిగా మేము ముందుకు పోయినప్పుడే సమస్తం మాకు బయలుపచ్చబెడతగానైనా నా తను ఈరోజు ఆత్మీయస్థితి ఆ రీతిగా లే ప్రభావ తండ్రి ఎంతోమంది ప్రభావ ఇంకా శరీరంగా జీవిస్తారు అయినా మతపిన ఆచారాలతోని మనుషులు కల్పితాల బోధతోనే జీవిస్తారు వాళ్ళ విధులు ప్రభావ మానవ విధులు బట్టి ప్రభ ఆరాధిస్తారు కానీ ఓ ప్రభావాల హృదయాలు మీకు దూరంగా ఉన్న ఈ రోజు క్రైస్తవ సంఘం ఆ రీతి ఉంటుందిగా ప్రభావా బిల్లల తండ్రి మీ తట్టు మేము ఈ రీతిగా నడిపించాలా మాకు జ్ఞానం మీకు పరిశోధన నడిపించి నిత్యం నా తండ్రి మీ ఆకపో తొలిగింది ప్రభావ సమయం చాలా తక్కువ ఉంది ప్రభావ నైనా ఇస్తే ప్రభావ ఇక్కడ అవకాశం తగ్గక మీ వాక్యం ప్రకటించాలా మనుషులకు జాగ్రత్తగా ప్రకటించాలా తండ్రి అలాంటి జ్ఞానం వివేచన మాకు అందరికీ అనుగరించమని ప్రాధిష్టమైన కృపమైన పరిశుద్ధులకు తండ్రి ఇస్తారా తండ్రి ఇంకా ఎంతో కాలం లేదు ప్రభావ నైనా ఇస్తే ప్రభావ నోవా కాలంలో ఎట్లా మనుషుకు మరి రాగట్లా ఉంటుందన్నారు జల ప్రజల అందరూ కొన్నిపోయినంత వరకు ఎవరు గుర్తెరగలేదు ప్రభావ నైనా ఇసు ప్రభావ అనేతండి ప్రతి కుటుంబం ప్రభావ పర్లోకమంది కుటుంబం ఉంది ఈ భూలోకంలో ఒక ఉంది రెండు కుటుంబాలు ఏకం కావాలా పర్లో ఒక తయారు కావాల నైనా ఇసు ప్ర ఓడలో ప్రభ ఆ రోజునైనా ఓ ప్రభ నండి నో ప్రభత్రద జంతువులందరినీ తీసుకొచ్చిన ప్రభావతండి ఒక్కొక్క జత జతలు తీసుకొచ్చిన ప్రభావ ఓ దేవ ఇసు ప్రభ్యాన్ని సత్యాన్ని మాకు బయలుపరిచినది ఈ రోజునైనా నీకు వందల ప్రభావ ఓ ప్రభ అక్కడ పేతులు దర్శనంలో కూడా ప్రభావ శతస్ప్రద జంతువులు అంటే ప్రవా అవన్నీ ప్రవా అనేక తెగలకు సాధం ప్రభావ రకరకాల తగల వాళ్ళు కూడా రక్షణలోకి వస్తారనేది ఆ ఓడలో రావాలనేది మీ ప్రణాళిక ఆ రీతిగా ఆత్మీయ సత్యం అక్కడ గురించి మాకు చూపిస్తున్నారు ఒకటి ప్రకృతి సంబంధం చూపిస్తున్నారు ఒకటి ఆత్మీయ కూడా చూపిస్తున్నారు ప్రభావ అయినా మీ ప్రణాళిక ఆ రీతి నా తన్ని ఈ రోజు ప్రభావ ప్రపంచం ఎంత భయంకరం ఉంటుంది కదా ప్రావా వాళ్ళందరూ ప్రభావ ఓడలోకి మేము తీసుకున్నారా ఓడ మీకే సాధుషం నా తన్ని ఇస్తే ప్రభావ మీ ఓడలోకి మేము అందరూ తీసుకున్నా లేకుంటే ఉగ్రత రాబోతుంది లోక మీదకి నుంచి ప్రవా అందరినీ ప్రభ మీ మీకు చెంతమి నడిపించి ఆ సీలింగ్ లో సీలింగ్ సాధుశం ప్రభావా నోవా కాలంలో ప్రావా ఓడలో ఉన్న అందరినీ సీల్ ప్రభా నా తండ్రి ప్రాతికమైన ప్రభావ ఓడలకు వస్తేనే సీలింగ్ లో ఉంటారు కాబట్టి పస్తుక ప్రభావ మీ చెందుకు మేము నడిపించాలా ప్రభావ రక్షణ స్వార్థను మేము ప్రకటించాలి అనేక చోట్ల ప్రేమతో మనుషులకు అయినా గొప్పదేవన తన ఎంతో భయంకరమైన కాలంలో మేము ఉంటాం మా విశ్వాసం సరిపోదు ప్రభావ మా విశ్వాసం ప్రభావ ఆకాశాన్ని అంటాల ప్రభావ అంచలంచగా మీ విశ్వాసంలో మేము ఎదగల ప్రభావాక్యంలో మీ జ్ఞానంలో ఆత్మను మీ సంపూర్ణంగా ఎదగల ప్రభావా తండ్రి నూతన అభిషేకం ప్రతి క్షణం ప్రతిదం మేము పొందుకొని ముందు పోవాల ప్రభావా నైనా ఒక చిన్న గుంపుల మేము ఉండాలని మేము ప్రయాసపడుతున్నమైన లక్షణాల మీద గుంపు అంటే ప్రవ నైనా ప్రతి ఇరుకు మార్గం ఆ మార్గంలో పోయిన వాళ్ళే ఆ గుంపులో ముద్రించబడతారు పరిశుతాత్మతో నింపబడిన వాళ్ళే కాబట్టి శరీరాన్ని షేధించుకునే వాళ్ళు ఈ లోకా జీతంలో షేద్ ఛేదించుకుని ఆత్మీయ జీతంలో ముందుకు పోయే వాళ్ళు ఆ గుంపులు ఉండగలరు కాబట్టి ప్రభు ఆరీతం ముందుకు పోయాలనే ఆ గుంపుల మేము ఉండలాగానే సాయపడమని ప్రాధిష్టం గొప్ప మీ ఆత్మ ముద్రించుకున్నారు నైనా ఓ ప్రవ సెంటర్ సీలింగ్ అనే ప్రభ కొంతకాలం మీరు మీరు మీరు మీరు మీరు అవి జరిగిన కొంతకాలానికి తెగులో బయలుదేరినాయి ప్రభావా నేను ఇస్తే ప్రభావా ఆ వాక్యం సంపూర్ణంగా విశ్వసించాను కాబట్టి ప్రవా మా మీద రాలేదు ప్రభావ నైనా ఇస్తే అయినా తండ్రి మీ కనికర మీ కృపమా పయించేందుకని వందనాలు ప్రభావ ఇంకా రాబోయే దినా ఇంకా భయంకరంగా తెగులు రాబోతున్నాయి ప్రభావ అవన్నీ తలుసుకుంటేనే ఎంతో భయంకర ఉంది ప్రభా కానీ మేము ఎంత త్వరగా ప్రవా అయినా తను మీ సందేహం తీసుకొని రావాలో ప్రభావ నైనా నిర్లక్ష్యంగా జీవిస్తున్నారు మనుషులైనా యొక్కగా జీవిస్తారు అంతా నార్మల్గా నిమ్మల ఉందని ప్రశాంతంగా ఉందని కానీ వారు ఎవరు తెలియని టైంలో జలపాలం వచ్చింది ఆ రీతిలో రాబోతుంది తెలియదు తండ్రి ఆ బిడ్డకు మేము ఎట్లా మీ వాక్యం చెప్పినాయని మీ చింతకు మీరు అలాంటి జ్ఞానాన్ని మాకు అనుగరించడం ప్రాధిష్టం మీరే నడిపించండి గ్రూప్లో బదర్శి అందరూ మీరు ఆశ్రదించండి నూతనంగా అభిషేకండి పశుధాత్న అభిషేకంతో ముద్రించండి ప్రభావ మీరే గొప్ప కార్యాలీతీతం జరిగించిన వాళ్ళ దేవాంచండి సేవా జీవితం ఫలభరితమైన జీతం దచ్చండి ఓ ప్రభ నతన్ని ఇప్పుడే విత్తనాలు మేము వేస్తున్నాం ప్రభావ సుత ప్రకటిస్తున్నమైన మీరు నడిపింపు ద్వారా మీ ముందు పోవాలా సమస్తం ప్రభ మీరే బయలుపచ్చే దేవుడు ప్రభ మీకు చిత్తగానే మేము ముందు పోవాలని నడిపించమని ప్రాధిష్టమైన చంద్రశేఖరని ముట్టిన ప్రభావ మంచి ఆర్గ్యం అన్నగా దండి అన్నగారు విషయాల ప్రభావ మీరు మాకు బయలుపరిస్తున్నారు ఓ ప్రభావ ఇక సీక్రెట్స్ ప్రభావి మర్మల ప్రభావ ఎక్కడ చెప్పబడు ప్రభావ మీరు ఒక గుంపు అనుగరించారు పర్వక రాజ్య మరుమలు లేదు మీకు అనుగరించబడిన ప్రభావా మీరు మాకు అనుగరించేందుకు అన్నారు ప్రభా ఇటు మేము జాగ్రత్తగా పట్టుకొని చివరి వరకు మేము జీవించ రక్షణ ప్రణాళికలు ఎందు నిమిత్తం ఎందు ప్రభావ ఇక వాక్యాలు మీరు మాకు చూపిస్తున్నారు వాటి అన్నింటిని ప్రభావా గొప్ప జన సమయం మేము చూపించాలా ప్రభావ వాళ్ళందరూ నడిపించాలి సత్యంలోకి అలాంటి సేవలు నడిపించండి అన్నకి ఇంకా మంచి ఆరోగ్యంగా ఇచ్చే ప్రవా నూతనంగా ప్రభావ ఇంకా ప్రభావ మీ సముచితమైన జ్ఞానం నింపండి ఇంకా నూతనంగా అభిషేకించి మీరు వాడుకున్న ప్రభావా అతను వేస్తే ప్రవా అనేక మంది విషయాలు అన్నగారు బయలుపరచండి అన్న కుటుంబం చుట్టూ కూడా చేసి మీరు కాపాడండి ప్రభావ రావయే కాలంలో ప్రభావ మీరు కాపాడండి ప్రభావ వైరస్ బాన్ని యాక్షన్ బాన్ని పడకండి మీరు కాపాడండి కుటుంబంలో శాంతి సంబంధం ఇచ్చే అన్న కుటుంబం ప్రభావ అందం అందరూ ప్రభావ రావాలి మీరే సాయపడండి ఉదయం అన్న చుట్టూ అగ్నికం చేయండి ఉద్యోగ మీరు చూడండి మీకు కావదాలు అనుగ్రహించి మన ప్రాష్టమైన గ్రూపులను ప్రదర్శిస్తున్న మీరు ఆస్వాదించండి ఈ వాక్యాల ప్రభావ ప్రపంచం అంతటా వెళ్ళిపోతున్న ప్రభావ ఎవరైతే ప్రభావి వాక్యులు ఉంటున్నారో వాళ్ళందరూ మీరు మీ ఆస్వాదించండి దీవించండి వాళ్ళందరూ ప్రవణతాన్ని సత్యం గ్రహించలేగన పత్తి బిడ్డ మీ ఈ సమర్థమైన వాకు పతకుల కీలాత్మలను మూలుగులో వాళ్ళందరూ ప్రభావాల దూరాల ప్రభావ వాళ్ళు మార్పు చెందాలా మీ వైపు చూడాలా అలాంటి సేవా జీవితంలోకి నడిపించమని ప్రదర్శన లాంటి సమర్థమైన వాకు మీరు మించినారు ఇది దేశమంతా ప్రపంచమంతా విస్తరించాలా ప్రభావ అది చిట్టే ఫలించాలా ఫలాలు రావాల ప్రభావా ఈ లోకాన్ని మీ మహిమతోమే నింపాలా మీ వాకుతోమే నింపాల ప్రభావా తండ్రి ఏసయ్య అలాంటి కుర్కమ కనుగించి ఆ రీతి నడిపించి ప్రతి చోట మీ కురుకుంబంలో అందరినీ శాసన పెట్టుకుని మీరు ఆకు సిద్ధపరచుకోమని త్వరలో రాన్న ఏస్తు క్రీస్తు పరిషద తండ్రి ఆ పశుతుడా ప్రహన్నతుడా కనికరం గల దేవా నీకు వందనాలు స్తులు స్తోత్రములు ప్రభా అవును ప్రభా ఆ దినం ప్రభాయన ఐగుప్తీయులు నాయన నాయన ఇస్రాయల్ ప్రజల ప్రభా యొక్క గొర్రెల్ల రక్తం ప్రభా ఇంటి మీద నాయన ఆ రక్తం ఉంటే ఆ కుటుంబాలన్నింటినీ ప్రభా యొక్క మరణం నుంచి మీరు కాపాడినారు నాయనా తండ్రి ఆ యొక్క నుంచి మీరు కాపాడిన ఆయన తండ్రి మీరు ముద్రించుకున్నారు వాగ్దానం చేసినారు ఈ దినం ప్రభా నాయన నీ యొక్క మమ్మల్ని ముద్రించుకున్నారు ప్రభా అవును ప్రభా తండ్రి నాయన ఇస్తు పరిశుద్ధ నామంలో ప్రభా నాయన తండ్రి మీ చిత్త ప్రకారమే నేను కూడా ప్రభా నాయన ఆ నలభై లక్ష గుంపులో ఆ యొక్క ముద్రించుకునే గ్రూప్లో అది మీ చిత్త ప్రకారమే యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో నా జీవితంలో తండ్రి అదే నెరవేరునగాక ఈ దినం వాక్యం ద్వారా నీ స్వరం ద్వారా వినిపించిన విన్న వాక్యాన్ని నేను స్వీకరిస్తున్న హృదయం నా హృదయంలో నేను భద్రపచుకుంటున్నాను తండ్రి నీకు వందనాలు చెప్తూ నజరేడైన ఏసు పరిశుద్ధ నామం పేరిట ప్రార్థించి తండ్రి అమ్మే మనోజ్ బ్రదర్ ప్రార్థించండి బ్రదర్ మనోజ్ వాక్యం ఉదయం లో ఫలిపించేయండి నా దిరాజు రెడ్డి వినిపించేసాను నా గురు అసలు వింటే మన రేషప్రభా ఆ వాక్యం నెరవేర్చి వాళ్ళకి అందించే మీకు మన రేషప్రభాగ విశ్వప్రభా ఇద్దరి వందేశ్వరరావు ఈ వాక్యం మా ఉదయంలో ఫలింపించేయండి మీ స్వీకరించి మా ఉదయంలో తలం పెట్టి లంబరేసి దాన్ని మీరు కారణించండి నా దీవాన్ని అక్కడ బాగుస్తామంది చాలా దగ్గర ఉంది చేస అలాదిగా గొప్ప జనం కనికరించండి ఆత్మ చేండి వాళ్ళ ప్రభా అలాడియా నాది మీ నడిపేలా స్వార్థ పోవాల ప్రభా నా దివానికి ఆ మంచి స్వార్థ కవరిసలలో మా పాపం సాప రోగాలు భరించి ముందు స్వార్థ ఇష్ట ప్రభావ అలాడియా నాది ప్రతి ఒక్క గొప్ప జనం పోవాలని ప్రభావ సుస్తి ములుగుతున్న ప్రభావ నా దీవానికి ఎందుమే సరిగ్గా ఉంది అని ములుగుతుంది కానీ ఈ అందరూ ఆత్మస్వరూప కావాలా మేము ఆత్మస్వరూప కావాలా మీ ఆత్మస్వరూప కావాలీ గుణాలు కావాలా నీ సర్వంగా మారవాలనే మీరు సాయం చేయండి మనం ఇంకా శరీకరణ నశింపించేయండి విడిపించి సంపూర్ణ ఆత్మస్వరూపం మీరు మార్చండి విశ్వప్రభ నాదీవాన్ని విశ్వప్రభ దేన్ని భయపడకుండా దేన్ని చింతపడకుండా అలాగే నీవే గురి ప్రయత్నం సాధించండి నాదీవాన్నిస్తం వైరస్ బ్రహ్మటం తాకండి వాళ్ళవి కనికరించండి క్షమించండి ఆత్మలు తెరవండి వాళ్ళవి రక్షణ నడిపించండి డాక్టర్ నర్స్ వాళ్ళవి రక్షణ పొందారా నాదీమాన్ని కారాయించండి కేపిటం తాకండి ఆత్మతో బలం తొనిపి జ్ఞానం తొనిపి సేవల బలంగా వాడకండి జాబ్ లబ్బలతో ఉండండి చిన్న పిల్లలతో పెద్ద పేరు వాడవాడాలా దీవంధ రక్షణ పొందరా ఈ రక్షణ సిద్ధంగా ఉంది చేసే ప్రభావ ఈనాడే వేసే ప్రభావ పచ్చకొక పిల్లగా రక్షణ పొందా మీరే సాయించని అన్న ముట్టని తాగా జీవించి ఆశీర్వదించి ఇంకా రోజు నడిపించని బయలుపరిచని ఇంకా ఆత్మతో నింపుని బలంతో నింపి ఇంకా సత్యాన్ని చూపించండి అన్న ధర మాకు ఇంకా శిష్యుడుగా మార్చండి ప్రభావం కారించండి నా ప్రభాన్ని అక్క ఉంటాం అకీత వాక్యం ప్రకటించాలా అక ఆత్మతో బలంతో జ్ఞానంతో ఆరోగ్యంగా చూడండి సాధించని పిల్లలు ముట్టని జీవించి జ్ఞానం తెచ్చని మంచి దాన్ని తీరాలా నీ సేవకులు బలవంతు కావాలా మీతో ఉండి అలా నాది మన బంధువులు ఉండాలి అన్న బంధువులు వాల్బీస రావాలా మళ్ళీ ప్రభావ ప్రేమ పట్టించి ఆసక్తి పట్టించి ప్రస్తుతాత్మ నుంచి నడిపించండి నాదివాణా సొంతం ప్రగా చక్రవేం తాకండి ఆరోగ్యంతో బలం తెచ్చండి అలాగే నీ బిడ్డ ప్రభాన్ని ముద్రేసిన బిడ్డ కనుక ఆయన తర ఆ ఊర్లో ప్రకటించండి తన భార్య గ్రహం తిని సంతాన కలిగించి ఆమె బలంగా వాడుకోండి కుటుంబం మార్చుకోండి నా దీవానికిభా ఈ వాక్యం ప్రభావని ఈ వాక్యం వెలిగించి ఇంకా చీకటికి రోజు విడిపించి అలాగే వెలుగు సంబంధంగా మార్చి విజలర్ట్ అమైన్ విజలర్ట్